ఘనమైన ఏసునామం అనే పాట పాడుకున్నాక మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ఘనమైన ప్రతి చోట నుండు ఘననామము పేరా ప్రతి మోకాలోంగును ప్రభుయేసుకడ దినము ప్రతినేత్రమోగను హుయా హాలూయా ప్రభు నామ స్ హుయా హాలూయా అనునిత్యం స్తీతింత హుయా హాలూయా ప్రభు నామ స్ హలూయాళ అనునిత్యం స్ ప్రభు వైనాయే సునామం మధురం మధురం ఆత్మీయ ఆకలిదప్పు తీర్చే గణమం ప్రభు వైనా ఏ నామం వీనుల గోవింద గు నామం అన్ని నామములకు పైగా ఉన్నతమైన హలలు హ ప్రభు నామస్తు హూయాూయా అనునిత్యం స్తీంత హలూయా ప్రభు నామం స్తీతింత హలు అనునీత్యం స్తీతింత అమూల్యమైన ఆదరణీయేసునామం భూలోక మిలో ఆరాధనయేసునామం పదివేలూ శ్రేసునామం పూజ్య మగునామం ఈ లోక మంతటను పునియాడ బడు హూయా హాల్ లూయా నామం స్తీం తల లూయా అనునితం స్తీ హ హళూయా ప్రభు నామముస్తుతింత హలూయా అనునిత్యం స్తీత పాపా క్షమాపన సగు సామధ్యమైన సాతాను ఓడించుటకు శక్తి గలనా మరణమును మరణము ద్వారా ఓడించిన గణమోనకు లోకమునకు కలిగి గణ నామూయా ప్రభు నామం స్తీతి ప్రభునామము హాల్ లూయా అను నిత్యం స్తీంత హలూయా హాల్ ప్రభునామం స్ పరిశుద్ధు రఘు తండ్రి ఏసీ వందాలైనా ప్రవ్వా మీ యొక్క నామం ఎంతో ఘనమైంది అన్ని నామముల కంటే శ్రేష్టమైంది ప్రవ్వా నైనా సమస్తము మీరేనైనా మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోలేం ఈ లోకంలో మనుషులు రకరకాల ప్రాంతాలకి పరిగెత్తుతున్నాను ఎక్కడన్నా ఆదరణ పొందుతామని కాని ఎవరు ఆదరణ ఇవ్వలేరునైనా కేవలం మీ యొక్క మాకు ఆదరణ ఆదరణకర్తని మీరు మాకు అనుగ్రహిస్తానన్నారు ప్రాబ్బా ప్రతి దినే మీ యొక్క ఆదరణ పొందుకోవాలీ ఆదరణకర్త మాకు లేకపోతే మేము అనాథనమే కాబట్టి నేను మిమ్మల్ని అనాథం లాగా అవును ప్రాబ్ అందుకే మీ ఆత్మని మాకు అనుగ్రహించినారు మమ్మల్ని తిని ఇంతకాలం నడిపించినారు దాన్ని బట్టి మీకు వదనాలు మా జీవితాలలో ఎన్నెనో అద్భుతాలు చేస్తున్నారు ప్రవ్వా మీ యొక్క నీతి సత్యని ప్రకటించే కొరకే మేము ఈ లోకంలోకి వచ్చినాం సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి మీరు ఈ లోకంలోకి అదే సాక్ష్యాన్ని మేము ప్రకటించడానికి ఈ లోకంలోకి వచ్చినాం ప్రవ్వ ఆ పనిని మేము నిమగ్నమైనగా దృష్టి మమ్మల్ని ఎంతగానో చిత్రవత పెడుతున్నాడు మా శరీరాలను ఎంతో గాయపరుస్తున్నాడు మా కుటుంబాలలో ఎంతో అసమాధానాన్ని తీసుకొస్తాడు ప్రవ్వ ఓనైనా ఆ గద్దించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వే గదించనుగాక అని వాక్యం ఉంది ప్రవ్వా అయినా దుష్టిని పంపించేది కూడా మీరేనైనా మీ బిడ్డల్ని సరిచేయడానికి కొరకు మీ బిడ్డలలో అవిధేతను తొలగించడానికి కొరకు మీరు శిక్షిస్తున్నారు ప్రవ్వా మీరు శిక్షించకపోతే మేం మమ్మల్ని మేము దుర్బిజులమే గాని మీ బిడ్డలం కాలేం కాబట్టి మీ బిడ్డలుగా ఉండాలంటే మీ యొక్క శిక్షకు పాత్రలం అయినా మాలోని తప్పిదమ్లను క్షమించండి మేమేమైనా ఆయాసకరమైన జీవితాలలో ఉంటే ప్రభావా మా జీవితంలోని ఆ బలహీనతలు తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మోసంతో కూడిన జీవితంలో మేము జీవించలేం మాలో ఏమైనా మోసం ఉంటే చూపించం ఒక దిక్కు సత్యాన్ని అన్వేషిస్తూ ఇంకొక దిక్కు అబద్దంలో జీవించలేం అటువంటి జీవితం మాలో ఉంటే చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరు పరిశుద్ధులు నాలో పాపం ఉందని ఎవరైనా రుజువుపరచగలరా అని సవాల్ చేసిన గొప్ప దేవుడవు ప్రవ్వ ఎవ్వరూ మీలో పాపం చూడలేకపోయినారు ఇతను నీతిమంతుడు ఇతను దైవకుమారుడు ఇతన్లో ఏ నింద లేదు ఇతను ఏ తప్పిదాము చేయలేదు అని అనేకులు సాక్ష్యం మీ గురించి మిమ్మల్ని వెంబడిస్తున్న మేము ప్రభా ఆ రీతిగానే జీవించాలని ఆయన మంది మీ వారి మీద ఎటువంటి నింద లేదైనా మా జీవిత నడవడిలో ప్రతి దశలో మా కుటుంబ స్థితిలో మా కుటుంబ జీవిత విధానంలో మా ఉద్యోగ స్థలాలలో ప్రవ్వ మా మీద ఎటువంటి నింద ఉండడానికి వీల్లేదు ప్రతి దశలో మిమ్మల్ని మేము చూపించాలా మనుషులకి సిగ్గుపడేది లేనేలేదు ప్రవ్బా అయినా బూరల తీర్పు అనే అంశాన్ని మేము ధ్యానిస్తున్నాం పోయిన వారం నుంచి ఇది కష్టతరంగా ఉంది ప్రవ్వా చదవడానికి అర్థం చేసుకోవడానికి ప్రకటించడానికి చాలా కష్టతరంగా ఉంది కాబట్టి నైనా మీ యొద్దకి వచ్చిన మీ యొద్దకి వచ్చి నేర్చుకొని మీ కాడిని మొయాలనుకుంటున్నాం ప్రవ్వ ఇది సులువైందన్నారు నైనా ఫేలికైందన్నారు కాబట్టి మీరే మాకు నడిపించి నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా సొంత తలపులను కొట్టేయండి శ్రోదల్ని జయించిలాగిన తల్ని మీ యొక్క సాయం అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద పారిపోవును అన్న వాక్యం మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ మొదట్లో ఏ రీతిగా మిమ్మల్ని ప్రేమించినామో ఆయన మరి విశేషంగా అమితంగా మేము మిమ్మల్ని ప్రేమించాలా అటువంటి ప్రేమ ఉన్నవాడే నిజమైన సేవ చేయగలని మీరు పేతుడిని హెచ్చరించినారు మీ గొర్రెలను ఖాయమన్నారు మాకు ఆ పని అప్పగించబడింది కాబట్టి ఆయన మేము కేవలం వెళ్ళిపోయేవారం కాకుండా విని వాటిని మా జీవితంలో అవలంబించుకుని అనుమూర్గా ప్రకటించే సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు నిస్వార్థమైన జీవితం మేము జీవించాలా మా కొరకు మా సొంత జీవితాల కొరకు మా కుటుంబాల కొరకు కాకుండా ప్రవ్వ ఈ లోకంలో ఉన్న ప్రతి కుటుంబం గురించి మేము జీవించాలా ప్రతి బిడ్డ కొరకు మేము జీవించాలా ముఖ్యంగా ప్రవ్వ గొప్ప జన సమూహం కొరకు మేము జీవించాలా వారిని మీ యొక్క సత్యాలను నడిపించాలి ఎందుకంటే వారందరి మీద వారి వెంట కట్టి బయలుదేరిందని మీరు ఎంతో కాలం క్రిందట మాత్ర మాట్లాడనారు వాళ్ళందరూ హత సాక్షులు అవుతారని మీరు మాతను మాట్లాడనారు ఎందుకంటే వారు సగం సత్యం సగం అబద్దంలో ఉన్నారనైనా మోసంలో ఉన్నారు ప్రభా వారిని అందరినీ బయటికి రప్పించమని ప్రార్థిస్తున్నాం ఈ విషయాలు మేము ధ్యానిస్తుండగా మీ యొక్క ఆత్మీయ నడిపేపు దయచేసి మమ్మల్ని అందరినీ సాక్షి నిలబెట్టుకోమని వచ్చిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ ఆశ్రయించమని యేసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రియ ఈరోజు మే రెండవ తారీఖు రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ ఈజిప్షియన్ రోమన్ క్యాలెండర్ గ్రిగోరియన్ అంటే రోమా రోమ్ లో ఒకప్పుడున్న పోప్ అవుతాయి మన కాలంలో ఉంటున్న క్యాలెండర్ గ్రెగరీ అనే పోపు అమల్ పర్చెంట్ కాబట్టి గ్రిగోరియన్ క్యాలెండర్ అంటున్నాం అంటే గ్రెగరీ అనే పోపు దాన్ని ఈ లోకానికి రుదీడు కాబట్టి దాని గ్రెగరీ గ్రెగోరియన్ క్యాలెండర్ అంటున్నాం దాని రోమన్ క్యాలెండర్ కూడా అంటాం ఎందుకంటే ప్రతి నెలకి రోమ రోమిల దేవతల పేర్లు పెట్టింది ఈరోజు ఈ రోజు ఉంటున్న నెలలకి ఈ రోజు ఉంటున్న దినంలకు ప్రతి దినానికి రోమియో దేవతల పేర్లు పెట్టిన కాబట్టి ఇది రోమన్ క్యాలెండర్ కానీ ఎవరు కూడా తిరస్కరించడానికి వీల్లేదు సరే ఆ క్యాలెండర్లని మనము చూస్తూ ప్రవచనాలని నెరవేరుతాయి అని ప్రకటించడం అబద్దం ఎందుకంటే కాలంలో సమయంలో మన ప్రభుత్వ తన ఆదినంలో పెట్టుకున్నాడు వాటిని తారుమారు చేసినది కూడా ఆయననే ఎందుకంటే మనుషులు వాటిని ఆశ్రయిస్తున్నారు కాబట్టి ఎవరినూ వాటిని బట్టి మిమ్మల్ని తీర్పు తీర్చే అవకాశం ఎప్పుడే అని పొలిసి రాష్ట పత్రిక మూడవ అధ్యాయంలో ప్రభుత్వ పౌలు ద్వారా మాట్లాడేది కాబట్టి ప్రతిదీ మన ప్రభులోనే మనం చూసుకోవాలా పాటించేది కూడా మన ప్రభునే ప్రతి దినానికి అధిపతి మన ప్రభు ప్రతి పండక్కి అధిపతి మన ప్రభు కాబట్టి మన ప్రభునే ఆరాధించాలా పండగలను పాటించకుండా మన ప్రభునే పండగ కాబట్టి మన ప్రభునే పాటించాలా సమస్తము ఆయనలే ఉన్నాయి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన గుప్తములైన అని అనేక పర్యాలు ప్రభు మంతా తెలుగు బైబుల్లో లేదు ఇంగ్లీష్ బైబుల్లో ఉంది రీతిగా సామెతల గ్రంథంలో కాబట్టి రహస్యములన్నీ తన ప్రియులవే కాబట్టి నువ్వు నిజంగా ఆయన ప్రియుడివిగా ఆయన ప్రియురాలుగా నువ్వు ఉండగలిగితే మీకే ఇవన్నీ రహస్యాలు బయలుపరుస్తాడు దేవుడు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను వారికి బయల్పరచబడలేదు మీకు బయలుపరచబడ్డవి అన్నాడు కాబట్టి మీరు అన్నప్పుడు మరి విశేషంగా చేయిబెట్టి మిమ్మల్ని సూచిస్తూ చెప్తున్న వాక్యాలు ఇవన్నీ కాబట్టి మన కొరకు చెప్పబడ్డ ఈ వాక్యాలు మనకి గ్రహించాలన్నాకి సాయంత్రం ఒక తలంపు ఇది మాకు మాకే మా మా దేశంలో ఇంకా ఎవరికైనా కనిపిస్తుందా మేమే స్పెషల్ అది శారీరకమైన బోధ నేనే స్పెషల్ నన్నే అభిషేకించుకున్నాడా నన్నే ఏర్పరచుకున్నాడా అది శారీరకమైన బోధ కాని ప్రభు చూపించిండు పాతది గించిన సమస్తం కృతమైన కాబట్టి ఆయన అనేక ప్రాంతాల నుంచి సకల జనుల నుంచి తన ప్రాణాన్ని క్రయదనంగా పెట్టి కొనుక్కున్నాడు సకల గోత్రంల నుంచి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనకే కాదు ఇటువంటి సత్యం బహుశా ఖచ్చితంగా మన దేశంలో అనేక మందికి బయలుపరచాల దేవుడు ఎందుకంటే ఈ మన దేశమే కాదు చైనాలో గాని యునైటెడ్ స్టేట్స్ లోనే గానీ రకరకాల దేశాలలో గానీ అరబ్ దేశాలే గాని ఆ హిందూ దేశాలునే చాలా ఏషియాలో మన దేశంలోనే కాదు హిందూ దేవతలను హిందూ దేవుళ్ళని పూజించండి అనేక దేశాలలో ఏషియాలో పూజిస్తారు థైలాండ్ లో ఇండోనేషియా బర్మా సింగపూర్ మలేషియా భూటాన్ మియాన్మార్ హాంగ్ జపాన్ లో కూడా పూజిస్తారు మన దేవతలు కాబట్టి ఈ దేశాలలో కూడా దేవుడు ఖచ్చితంగా తన బిడలిని ఏర్పరచుకొని ఇవన్నీ బయలుపరుస్తా ఎందుకంటే ఇవన్నీ ఖచ్చితంగా మన టైంలో నెరవేరుతున్నాయి కాబట్టి తన బిడలికి అవి ఖచ్చితంగా బయలుపరచుకున్నాడు అందుకే మనం చూస్తాం అమోస్ గ్రంథంలో తన దాస ప్రవక్తలకు ప్రభు సంకల్పిస్తే వాటిని బయపరచకుండా ఏదీ చేయడు కాబట్టి ప్రపంచమంతట ఏ విషయాలైనా గానీ ఆయన బయలుపరచుకోలేదు కనీసం మనకి రెండు వేల ఎనిమిది సంవత్సరాలు ఆరు ఆరు సంవత్సరం నుంచి ఇవన్నీ అర్థమైనాయి అర్థం అవుతున్నాయి ఎనిమిది రెండు సంవత్సరం నుంచి మనం ప్రకటించడం స్టార్ట్ చేసినాం ఇవి అనేక ప్రాంతాలలో రికార్డింగ్స్ ఉన్నాయి ఇంటర్నెట్ అది ఆరంభమై మన దేశ మన మన టైంకి వచ్చినప్పటికి ఇప్పుడు అంటే ఆ ఆ హోదా ఆరంభమై ఈ టైంకి వచ్చినప్పటికీ ప్రపంచం అంతటా మరణకాండ ఎక్కడ చూసినా మరణకాండ ఎక్కడ చూసిన తీర్పు దేవునితో ఆరంభం అవన్నీ పేదరాష్ట్ర పత్రిక మనం చూసినప్పుడు అది ఆరంభమైంది అది ఆరంభమై అంటే ఒకేసారి అమాంతర ఆరంభం కాదు ఒక స్థలంలో స్టార్ట్ అయ్యి భూమి అంతా తిరిగి అది ముగించాలి ాక తర్వాత ఈ లోకస్తు తీర్పు అని హేతు రాష్ట్ర పత్రికలో పౌలు మన ప్రభు మనకు అవి కాబట్టి మనము బూరల తీర్పు అనే ఈ యొక్క అంశం వారం మనం కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థం చేస్తున్నాం ఏంటంటే ప్రకటన అర్థమే గాని పాత కాలపు ప్రవచనంలే గాని అర్థం చేసుకోవాలంటే నా దృష్టిలో నేను అర్థం చేసుకున్న విధానంగా బైబుల్ అంతా ఒక ప్రవచనమే అది పత్రికలే కావచ్చు గ్రంథంలే కావచ్చు లేక సువార్తలే కావచ్చు అవే మూడు రకాల పుస్తకాలు మనం బైబల్ చూస్తాం గ్రంథాలు సువార్తలు పత్రికలు కాబట్టి ఈ మూడు రకాల పుస్తకాలు అంతా ప్రవర్శనాత్మకంగానే చెప్పారు ఎందుకంటే భగవంతుని మాట్లాడింది మొదటి నుంచి మీతో ఉపమాన రీతిగానే మాట్లాడినా లేకుండా ఏది మాట్లాడలేదు కాబట్టి ఉపమాన రీతిగానే ఇవన్నీ చెప్పబడ్డాయి దీన్ని ఇంగ్లీష్ లో మెటాఫోర్స్ అంటారు ఉపమాన రీతిగా అంటే అవి ఆత్మీయమైన చిహ్నంలు సింబల్స్ అంటారు స్పిరిచువల్ సింబల్స్ అంటారు ఇంగ్లీష్ లో అవి ఆత్మీయమైన చిహ్నంలు అవి ప్రకృతిలో ఏరితిగున్నాయనేది ఆత్మీయమైన చిహ్నాల ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు అందుకే ఇవి అందరికి అర్థం కావు ఎంతగా చదువుకున్నా గానీ ఇవి అర్థం కావు ఎందుకంటే చదువుకున్నవాడు ఈ లోకాతీతమైన చదువుకి సంబంధించినవాడు ఈ లోకపు తెలివి అన్నాడు కాబట్టి ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనం కాబట్టి నువ్వు ఎంతగా చదువుకున్నా ఈ లోకంలో ఎంత హైలీ క్వాలిఫైడ్ అయినా ఎన్ని డిగ్రీలు సంపాదించినా నువ్వు పిహెచ్డీ కావచ్చు పోస్ట్ డాక్టర్ డిగ్రీలు చేసినచ్చు అంటే ఉన్నతమైన చదువులు ఇవన్నీ ఇన్ని చదివినా గాని అవి ప్రకృతి సహజమైన చదువులు కాబట్టి ఇవి గోచరం కావు అంటే మనకి ఇవి అవ్వాన కావు ఇవి అర్థం కావు మనకు అర్థం కావాలంటే కేవలము మన ప్రభు ఆత్మ వలననే సాధ్యం అందుకే మనం ఈ యొక్క విషయాన్ని జాగ్రత్త సమస్తము ప్రతవైన ఆత్మీయమైంది శారీరకమైంది కాదు అన్న విషయాలు పోయినవరం ప్రభు మనతో మాట్లాడి కాబట్టి మొదటి ఆదాము శారీరకమైన వాడు రెండవ ఆదాము ఆత్మ అయినవాడు కాబట్టి మొదటి ఆదాముకు కూడా జీవాన్ని ఇచ్చేవాడు ఆత్మయం ఆత్మ ఆదాము ఆత్మీయమైన ఆదాము అన్న విషయాలు పోయినవారం చూపించింది మనము కూడా మొదట శరీరమైన ఆదాము సంతానం అయ్యండి ఇప్పుడు ఆత్మీయ ఆదామైన మన ప్రభు సంతానము అన్న విషయాలు పోయిన వారం ఎవరు మనకు బయలుపరిచింది మీరంతా ఆత్మీయ ఆదాము సంతానం బాగా చేసుకోండి శరీరంలో ప్రకృతి సజ్జమైన ఆదాము సంతతి నుంచి పుట్టిన వాళ్ళం రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళం కాని మన ప్రభువును స్వీకరించడం వలన మన పాపము క్షమించబడడం వలన మనము మన ప్రభు సంతానమైన ఆయనే ఆత్మీయ ఆదము అన్న విషయాలు మనము పెనవరం ధ్యానించడం చాలా కష్టతరమైన ఈ విషయాలు అర్థం చేసుకోవడం ఒక్కసారి గ్యాప్ వస్తే మటుకు ఇవి ఇంక అర్థం కావు టూ లో నాకు మిస్ అయిపోయింది ఇది ఇవన్నీ వాక్యాలు నేను మీకు చెప్తున్నా ఊహించుకోండి టూ లో నాకు చాలా ఆసక్తి ఉండేవన్నీ నేర్చుకోవడానికి టైం కూడా చాలా ఉండే రాత్రులు ఒంటి గంట వరకు తెల్లవారులేసి చదివేవాడిని అవన్నీ నేర్చుకునేవాడిని రాసుకునేవాడిని నా దగ్గరకు వచ్చే టైంకి నేను డివియేట్ అయిపోయినాను అప్పటికి ఇంకా బయటికి రావడము మతపరమైన జీవితం నుంచి బయటికి రావడము డిస్టర్బ్ కావడము ఎత్తిపోటు మాటలు గుచ్చిగుచ్చి మాటలు ఇటువంటి అన్ని రావడము డిస్టర్బ్ కావడము ఆ డిస్టర్బెన్స్ లో ఈ సత్యము అన్వేషణలో నేను స్లో అయిపోయినా టూ థౌజండ్ సిక్స్ లో డిస్టర్బ్ అయితే నా దగ్గరకి ఇప్పుడు మళ్ళీ వచ్చింది మీరు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా ఈ సైకిల్ ఒకసారి ఆరంభమై చుట్టూ తిరిగి వస్తుందని ప్రభు మనకి పేతృధర చెప్పిండ్ మన ప్రభు చెప్పింది ఈ రాజ్య సువార్త సకల జిల్లలకు ప్రకటించబడినాకనే అంతమన్నాడు కాబట్టి ఇది సైకిల్ సకల జిల్లకు ప్రకటించాలంటే మొత్తం పోవాలా ఒక దేశం నుంచి ఇస్రాయల్ దేశం నుంచి యూరోప్ కి పోవాలా నుంచి తర్వాత ఏషియాకి పోవాలా ఏషియా యూరోప్ నుంచి మళ్ళీ అమెరికాకి పోవాలా అమెరికా నుంచి ఏషియాకి రావాలా ఇది సైకిల్ ఇట్లయింది చరిత్రలో మిషనరీస్ ఇండియాకి వచ్చినప్పుడు అట్లా వచ్చి ఫస్ట్ ఇజ్రాయల్ దేశం నుంచి యూరప్ కి వెళ్ళిపోయినారు పవన్ పేతరు వీళ్ళందరూ యూరప్ ప్రాంతాలలో సేవ చేసుకున్నారు అక్కడ నుంచి థోమా ఏషియాకు వచ్చాడు ఏషియాకే ఇండియాకి వచ్చాడు అట్లా కొంతమంది ఆంధ్రేయడం అట్లా రకరకాల నేను ఇప్పుడు అవన్నీ చూపించాను మీకు చెప్పాను మట్టు రకరకాల దేశాలకు పోయి సేవ చేశారు ఎందుకంటే వాళ్ళు చూసింది సత్యం ఆ సత్యాన్ని ప్రకటించక నేను అని తీర్మానించుకొని ఉద్యోగాలు మానుకున్నారు అన్ని మానుకొని వాళ్ళు ప్రయాసంతో చేశారు వాళ్ళు చేసిన ప్రయాసం వల్ల మనం ఇక్కడ కూర్చొని దేవుని స్పృతిస్తున్నాం ఆనందిస్తున్నాం ఆయన దృష్టిలో వాళ్ళు బహు కఠినమైన సేవ చేశారు మరణం అగినంత వరకు మనం కూడా అది తీర్మానించుకున్నాం కొన్ని వరాల క్రితం మరణంతో నిబంధన చేసుకుంటలేం మనం పోయేవరం అదే అటుపేల వరం గనించాం మనం లేక రెండు మూడు వరాల క్రితం ధనించినాం మరణం అంటే మనకి తీపి ఉండద్దు ఆ సత్యం కొరకు మన ప్రభు కొరకు నేను మరణించినా పర్వాలేదు అని తీర్మానించుకున్న ఒక్కడే శిష్యుడు యోహాను అన్న విషయాలు మనం తక్కిన శిష్యులందరూ ప్రాణం మీద తీపి కొద్దీ తప్పించుకొని పోయినారు కానీ చివరికి వాళ్ళు పశ్చాత్తపడి మేము చేసింది తప్పు ఆయన సజీవుడు అని చెప్పినా కూడా మేము వెళ్ళేదు అని తర్వాత సత్యాన్ని తెలుసుకొని ఆయన కొరకు మరణించింది అందరిలోకి చివరిగా మరణించింది యోహన్ దీర్ఘ పొంది ప్రకటన గ్రంథాన్ని రాసేంత ఆయన మరణించలేదు ప్రకటన గ్రంథంలోని దర్శనం అన్నింటినీ ప్రభు అతనికి చూపించిండడు అంటే ఎంతగా మన ప్రభుని ప్రేమించిండో అర్థం చేసుకోండి ఈ లోకాన్ని ప్రేమించలే ఈ లోకాన్ని ప్రేమించడం అంటే ధన వ్యామోహము ఆస్తి అంతస్తులు నీ శారీరకమైన సంబంధులు దోస్తులు కుటుంబీకులు నీ ఉద్యోగము నీ ఇల్లు నీ పిల్లలు నీ భార్య నీ భర్త ఇది లోకతమైన జీవితం ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు నా తండ్రిని చిత్తాన్ని నెరవేర్చే నా తల్లి నా సహోదరి సహోదరులు అన్నాడు నా తండ్రిని చిత్తాన్ని నెరవేర్చే నా తల్లి అన్నాడు కాబట్టి పాతవి గతించినవి చాలా తేటగా ఇంగ్లీషన్ లో మనకి జ్ఞాపకం చేస్తున్నా అన్నాడు వాటన్నిటి కానీ మనం కొంతసేపు ఈ లోకంలోకి వెళ్ళిపోతే మర్చిపోతాం ప్రతి దశలో ఆయన ఆత్మలో నువ్వు జీవించగలుగుతున్నావా దివారాత్రంలో ఆయన ఆత్మలో జీవించగలుగుతున్నావా ఆయన వాక్యంలో జీవించగలుగుతున్నావా జీవించలేకపోతున్నావు మనం మళ్ళీ ఎందుకు నితను పట్టాలా ఎవరు దివారాత్రంలో ఆయన వాక్యంలో ధ్యానిస్తూ జీవించగలుగుతున్నా వాళ్ళతోనే మాట్లాడుతున్నాయి నేను చేస్తే నాతో మాట్లాడతాడు నువ్వు చేస్తే నీతో మాట్లాడతాడు కానీ ఈ లోకం ప్రయాసపడుతున్నావు నువ్వు దేని ప్రయాసపడుతున్నావు గాలికి ప్రయాసపడుతున్నావు అన్నాడు వాక్యం ఈ లోకస్ అందరూ గాలిసి గాలికే ప్రయాసపడుతున్నారు క్షేమమైన ఆహారం కొరకే మీరు కష్టపడుతున్నారు పొద్దున్నలేస్తే సాయంత్రం వరకు నువ్వు క్షేమైన ఆహారం గురికే కష్టపడుతున్నావు మూడు ఎన్నో విషయాలు ఉన్నాయి వీటి గురించి ఎప్పుడన్నా కష్టపడ్డావా ఎప్పుడన్నా ఉపాసమున్నావా ఎప్పుడన్నా వీటన్నిటిని నేర్చుకున్నావా సరే ఎవరో బ్రదర్ చెప్తుండే ఎవరో సిస్టర్ చెప్తున్నట్టేనే ప్రయాసపడుతున్నా నీ అంతటా నువ్వు వ్యక్తిగతంగా వీటిని నేర్చుకునే ప్రయాసపడ్డావా ఎవ్రీథింగ్ రెడీ టు ఈ రెడీమేడ్ దొరికితేనే తినాలా రెడీమేడ్ దొరికితేనే ధరించాలా రెడీమేడ్ గా జీవించాలా అని నేర్చుకుంటున్నాం గాని వ్యక్తిగతంగా ప్రయాసంతో వీటన్నిటిని మనం ధ్యానిస్తున్నామా లక్ష నలభై నాలుగు మంది సేవ జీవితమే దానికి సంబంధించింది నువ్వు చాలా కష్టపడాలా ఫుల్ టైం పాస్టర్ల కంటే ఇంకా ఎక్కువ కష్టపడాలా ఈ వాక్యం కొను కష్టపడకపోతే నువ్వు ఆయన బిడ్డ కాలేవు ఆయన శ్రమల గుండా వెళ్లి మరణమగినంత వరకు దాని అనుభవించినవాడు శిష్యులందరూ కాని మనము గుణగణం కలిగిన ఒక కూరకు తన జ్యేష్ఠత్వకు హక్కును నమ్ముకున్న వాడిలాగా క్యారైపోయింది క్రైస్తల జీవితం మీద ఏషాబు సంతానం అయిపోయింది యాకొబు సంతానం కావాల్సింది భయ్ రక్షణ అనుభవంలోకి వచ్చిన సంతానం కానీ క్రమేణ రాంగ రాంగ రాజగూడం ఒక సామెత ఉంటుంది అట్లా గాడి దగ్గర వాక్యం అది నేను మీకు చూపిస్తే రోజు ప్రభునందు అంచలంచదగాల్సింది భయ అంచలంచ ఒక స్టెప్ నుంచి ఇంకో స్టేపు ఇంకో స్టెప్ని ఇంకో స్టేపు దీనికి పోయి మళ్ళీ ఈ లోకంలోకి వెళ్ళిపోతున్నావు అందుకే గలితిలో చెప్పండి ఓ అవివేకలైన గణితులారా మిమ్మల్ని ఎవడు భ్రమపరిచండి మిమ్మల్ని ఎవరు మోసపర్చండి మీరు ఆత్మలో జన్మించి శరణంలో పరిపక్వం చెందుతారా ఆత్మలో జన్మించిన ఆత్మలోనే పరిపక్వం చెందాలిగా నువ్వు ఆత్మలో పరిపక్వం చెందితే ఈ లోకంలో ప్రయాసం పడకుండా పరిగెత్తవు రేపు ఎట్లా అని పరిగెత్తువు అంటే నువ్వు ఇంకా ఆత్మలో లేవు నా జీవితం ఎట్లా నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలా ను నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు నీ భార్య కొరకు నీ భర్త కొరకు నీ ఇంకా ప్రయాసపడుతున్నావు అంటే నువ్వు ఆత్మలో ఎదగలేదు ఏదో అప్పుడప్పుడట్లా ఒక తెప్పనలాగా అది వచ్చిపోయి కొట్టిపోతుంది ఆత్మ దాని తర్వాత ఏదో ఇది నిర్మలమైన జీవితం ఆ జీవితంలో ఉన్న ఎప్పుడు మాట్లాడాడు దేవుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఆయనతో ట్యూన్ అయిపోవాలా ఆయనతో సంభాషించే వాళ్ళ లాగా ఉండాలా ఎంతకాలం మీద ఇతను మాట్లాడు ఎంతకాలం ఇంత దర్శనం రీట్గా కనిపించి దేవుడు కలల రూపకం ఇతను మాట్లాడేవాడు గంటలు గంటలను సంభాషించేవాడు ఇవి దేవుడితో ఎంతకాలమైన అంత పోగొట్టు కాబట్టి బోల తీర్పు అన్నది ధ్యానించాలంటే సమస్తము చిహ్న లేక ఉపమాన అలంకారం అంటారు ఉపమాన అలంకారంగా చెప్పబడ్డ వాక్యాలు ఇవన్నీ ఆయన అట్లనే ఉన్నాయి వాక్యాలు ఉపమాన రీతిగానే ఉన్నాయి కాబట్టి కొన్ని ఉపమాన రీతిగా చెప్పబడ్డ విషయాలు నేను ఈరోజు మీకు చూపిస్తాను అవి చూస్తే కానీ బూరల తీర్పు మనకు అర్థం కావ కానీ ఈ సాయంత్రమే దేవుడు నాకు ఈ ఏంటంటే ఈ లోకస్తులు అంటే ఈ లోకస్తులంటే మతపరమైన క్రైస్తవులు అని అర్థం ఈ లోకస్తులు వాళ్ళు ఎంత చదువుకున్న గాని ఎంత గొప్పవాళ్ళనే గాని ఈ బూరల తీర్పు లేక ప్రకటన గ్రంథమే గానీ దానియాల గ్రంథమే గాని జకరే గ్రంథమే కదా ఎందుకంటే పాత నిబంధన కాలానికి ముగింపు జకరే గ్రంథము పృథ నిబంధన పుస్తకాల ముగింపు ప్రకటన జకర్యాలే రాయబడ్డయే ప్రకటనలు ఉంటాయి అవి మనం చూసినాం కూడా కొంతకాలం కిందట కానీ దీర్ఘంగా చూడలేదు జకర్యాలు ఏమున్నాయో అవే కనిపిస్తాం ప్రకణాల కిందట మనం చూసినాం దేశంలో మూడు రెండు తెగలవారు తెగవేయి తెగవేయబడి చతురు మూడవ గుంపును అగ్నిలో నుండి బంగారంను పుటము వేసి వెండిని శోధించినట్లు నేను వారిని శోధించి బయటికి తీసుకొని వస్తాను అన్నాడు కాబట్టి మూడు గుంపులు అక్కడ చూపించండి దేవుడు ప్రకటన గ్రంథంలో కూడా మూడు గుంపులు నేను మీకు చూపిస్తాను వినొచ్చు ప్రకటన గ్రంథంలో ఏ పుస్తకం తీసినా మనకు అది చూపిస్తుంది మనమే మనమే స్పష్టంగా వెతుకుంటుంది కదా ఆయన మన ఎప్పుడో పెట్టి నువ్వు చూడాలా అనేక నాకు పోయి కాబట్టి ఇవి జనించడం కష్టము ప్రకటించడం కష్టము వింటున్నప్పుడు మరీ కష్టం ఎందుకంటే వీటి ఎట్లా జీర్ణించుకోవాలా వీటి ఎట్లా నిన్న హృదయంలో భద్రపరచుకోవాలి ప్రవ్వా అన్న వేదన నిన్ను వెంటాడుతూనే ఉంటది కాబట్టి పోయిన వారం మనము మొదటి కొరింతలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఈ విషయాలు అర్థం చేసే ప్రయత్నించడం నలభై ఐదవ ఈ లోకస్తులు ఎందుకు ఈ ప్రవచన అర్థం చేసుకోలేరు అంటే ప్రకృతి సహజంగా ఉన్న వాటిని ప్రకృతి సహజంగానే అర్థం చేసుకునే ప్రయత్నిస్తారు ఉదాహరణకి అంత్యక్రీస్తు అంటే ఎన్ని మనం వింటా ఉంటాము సంఘాలలో ప్రకటించడం ఒబామా అంత్యక్రీస్త్ అని కొంతకాలం కింద పోయిన సంవత్సరం వరకు ప్రకటించారు అంతకుముందు జార్జ్ బుష్ అంతకుముందు రొనాల్డ్ రీగన్ దానికి ముందు రిచర్డ్ నిక్సన్ వీళ్ళంతా ప్రెసిడెంట్స్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్స్ ఒక అప్పుడు దానికి టోనీ బ్లేయర్ అని అంటే ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ దానికి హిట్లర్ అని జర్మన్ ఛాన్సలర్ ఉండే దానికి దాని తర్వాత పోపు అంత్యక్రీస్ అని ముందు యుగాండ దేశపు రాజు ఇది అమీన్ అని ఉండే ప్రెసిడెంట్ వాడు అంత్యక్రీస్తుని ఇక రకరకాల దేశాల ప్రైమ్ మినిస్టర్లు రాజులను పోపులను అంత్యక్రీస్తులని వాళ్ళు ప్రకటించారు నేను విన్నా చిన్నప్పటి నుంచి వింటున్నా ఈ విషయాలు యవన కాలం ఇంకా అనేకమైన పుస్తకాలు చదివిన కాబట్టి ఆ పుస్తకం రకరకాల పుస్తకాల వాటి గురించి చెప్పింది ఒక వ్యక్తిని అంత్యక్రీస్తు అని చెప్తున్నాడు కానీ వ్యవహార పత్రికలో ప్రభువంతా మీలో అనేకులు అంత్యక్రీస్తులు బయలుదేరి మీలో నుండి మీలో నుండి అనేకులు అంత్య అనేకమైన అంత్యక్రిస్తులు బయలుదేరివి అంటే వారు లోపల నుంచి బయటకు వస్తున్నారు బయట నుంచి లోపలి కాదు అది ప్రభు మనం రోజు కాబట్టి ఈ లోకము వ్యవస్థ అంతా అంత్యక్రీస్తు వ్యవస్థలాగా కనిపిస్తుంది సరే కొంతమంది మనలాగానే బాగా అర్థం చేసుకుంటే వారు కొంతమంది ఏమిటంటే ఇస్రాల్ దేశమే అంత్యక్రిస్తులాగా లేదా మొదటి నుంచి పాత నిబంధన కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఇస్రయల్ దేశం అంత్యక్రిస్తులాగా ప్రతి ప్రవక్తను చంపినారు మన ప్రభులు చంపినారు శిష్యులను చంపినారు దేవుని బిడ్డలని దేవుని భక్తులను అందరినీ చాలా కఠినంగా చంపారు మరి విశేషంగా అనిలని ఇంకా భయంకరంగా క్యూరంగా చంపారు అంత క్యూరుల్ వాళ్ళు వాళ్ళ గురించి నేనేం చెప్తలేను వాళ్ళలో కూడా సంపూర్ణంగా మన ప్రభుత్వం వెంబలిసిన ఉన్నారు ఈ రోజు ఇస్రాయల్ దేశంలో క్రైస్తవులు ఎంత తెలుసా టూ మన దేశంలో కూడా అంతే టూ పాయింట్ త్రీ పర్సెంట్ నాకు ఆ దేశం దేశానికి చైనా లో ఫోర్ క్రిస్టియన్ క్రిస్టియనిటీ అంటే మనకంటే డబుల్ క్రిస్టియన్స్ ఉన్నారు ఆ దేశంలో మళ్ళా బుద్దిస్ట్ కంట్రీ అది ఒకప్పుడు తర్వాత గత ముప్పై సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ కంట్రీ అది చాలా ఫాస్ట్ గా క్రైస్తవత్వం విస్తరిస్తుంది ఆ దేశంలో సౌత్ కొరియా మొత్తం ఎక్కడ పడితే క్రైస్తవత్వం విస్తరించింది ఒకప్పుడు ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను మీకు చెప్తాను ఎట్లా వాళ్ళు చేస్తున్నారు అనేది అట్లా మనం చెయ్యం నాకు తెలుసు కానీ చెప్తాం గానీ మనం చెయ్యం మన దగ్గర బలహీనత ఏంటంటే పాత నిబంధన పాటిస్తాం చర్చలు పెద్ద పెద్ద కట్టుకోవాలా అందరూ నా చర్చకే రావాలా అది ఇండియన్ క్రిస్టియానిటీ మోడల్స్ నేను ఒక్కనే పాస్టర్ మీరంతా కిందనే కూర్చోవాలా అది ఇండియన్ క్రిస్టియానిటీ మోడల్ ప్రతి చర్చ్ ఇండియాలో అదే మోడల్ పాటిస్తుంది మీరందరూ ఈ చర్చ్ రావాలా ఇక్కడే ఉండాలా ఇక్కడే మీరు అంతా ఇక్కడే సెటిల్ కావాలా ఇక్కడే మీరు చావాలా ఇండియన్ క్రిస్టియన్ మోడల్ కానీ అపోద్ది అట్లా లేదు వాళ్ళు ప్రతి ఇంటర్టీ అది చర్చ్ ఇంటింత చర్చ్లు అనిపించారు వాళ్ళు బిల్డింగ్స్ పెట్టుకోలేదు కట్టుకున్నాక ఏమైనా మీకు చెప్పిన ఎన్నిసార్లు అవన్నీ కూలిపోయినా ఈ రోజు లేవు ఏ చర్చి మొట్టమొదటి అనిల చర్చి అంతియోకి కట్టిన వాళ్ళు అంతకంటే ముందు క్రైస్తవ సంఘము ఎరుసలేం లో ఫస్ట్ చర్చ ఎరుసలేం లో రెండవ చర్చి అంతియోకా అనే ప్రాంతం అది గ్రీసు దేశంలో ఉండేవారు అప్పుడు ఇప్పుడు ఏమి అవి దాని పౌలు రా పత్రికలు రాసిన సంఘాలు ఒక్కటి కూడా లేదు పద్మాసు దేవుడు దర్శనిధిగా చూపించిన ఆ మందిరాలు ఒకటి లేని ఎందుకంటే మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరాలు ఆయన నివసించలేడు ఆ మందిరాలకి ప్రాధాన్యత ఇచ్చి వాటిని పూజించినంత మాత్రాన ఆ మహిమ ప్రభుత్వ బోధానికి పోదు అది సైతానికి పోతుంది ఎందుకంటే శరీరమైనది ఆ జీవితం కాబట్టి మందిరాలకి ప్రాధాన్యత ఇచ్చేది క్రైస్తవ మతం ఈరోజు ప్రపంచం అంతటా బిగ్గెస్ట్ చర్చిలు కట్టాల నాగాల్యాండ్ లో మన కదా నాగాల్యాండ్ అంటే నాగాల్యాండ్ నార్త్ ఈస్ట్ ఉంటుంది ఏషియాలోనే పెద్ద చర్చి కట్టింది మిగతా పది సమస్యలు ఏమో చర్చి కట్టడానికి దానికంటే ముందు హైదరాబాద్ లో ఏషియాలో పెద్ద చర్చి కట్టింది దాని మించిన చర్చ అక్కడ కట్టింది నాగాల్యాండ్ లో ఇంకొంత కాలం పైన దాని మించిన చర్చ్ ఇంకోటి కడతాడు అట్లా ప్రపంచం పెద్ద పెద్ద చర్చిలు కట్టాలా మేమే పెద్ద మేమే గొప్ప అది దుష్టత్వంలోకి వచ్చే గుణగణం బిల్లులకు సంబంధించింది గానే కాదు చర్చి అది దేవుడి బిడల సహవాసానికి సంబంధించింది కాబట్టి సౌత్ కొరియాలో వాళ్ళు అతను నడిపించే చర్చ్ ఒక పది మంది ఎక్కడైతే జమ అవుతారో అక్కడే చర్చి నడిపించేటోడు పాస్టర్ పదకొండవ వాడు వస్తే వచ్చే వారం నుంచి వానింటర్ చర్చి స్టార్ట్ చేస్తారు వానింటి దగ్గర మళ్ళీ పది మంది తర్వాత ఒకడు ఎక్స్ట్రా వస్తే ఆ ఒక్కడ ఒకడు వానింటి స్టార్ట్ చేస్తారు అట్లా చైన్ చైన్ అయింది దాన్ని సెల్ సెంటర్ వాటిది మొబైల్ ఫోన్ కాదు సెల్ అంటే సిఎల్ఎల్ సెల్ ఫోన్ అంటారు దీన్ని కదా అది కూడా సెల్లే సెల్ చర్చ్ సెంటర్ వాటిని సెల్ గ్రూప్ సెంటర్ వాటిని అట్లా దేశం అంతటా పది పది పది పది పది పది సెల్లాగా చేస్తరించింది దేశం అది అపస్లో పోదా ఏం కనుండదు ఈ రోజు ప్రతి క్రైస్తవ సంఘంలో బలైన ఏం మీ విరాళం లో పంపండి చర్చి లేదు చర్చి ఫ్యాన్స్ లేవు చర్చి మ్యూజిక్ సిస్టమ్ లేదు చర్చి పోడియం లేదు చర్చిలో కుర్చీలు లేవు చర్చిలో ఏం లేవు చర్చికి ఇది చర్చికి అది కావాలా కోట్లు కోట్లు కోట్లు కోట్లు వాటి మీద ధార వస్తున్నాడు మనుషుల మీద ఎవరు ధర నా మందిరంలో ఆహార వుండలాగినా దశ భాగం తీసుకుందాం అంటే ఆహార వుండలాగినా తీసుకొస్తున్నారు ఎవరన్నా మందిరంలో ఆహారం ఉండాలంటే దశభాగం దెబ్బలేదు కానీ ఎవరు తీసుకొస్తున్నాడు దశభాగం తీసుకొస్తాడు కానీ ఆహార తీసుకొస్తారా అవి ఎక్కడ పోతున్నా ఎవరు తెలండి బిల్డింగ్ ల మీద పెడుతున్నాడు ఆ పానుకలన్నీ అవి దేవుని వాక్యానికి విరుద్ధం పాపంని జమ చేసుకుంటుంది క్రైస్తవ సంఘం అందుకే అవి మొత్తం చెడిపోయినాయి అన్న విషయాన్ని ప్రభుమంతని మాట్లాడుతుండ్రు కొంతకాలం క్రిందండి పట్టణ గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిది వచ్చినాం ఇది కొంత లైటింగ్ బాగుంది కాబట్టి ఈ అర్థాలు లేకుండా కూడా కనిపిస్తుంది అనుకుంటే బహుశే ఇక్కడ ఆదివారం పూట సంఘం నడుస్తుంది కాబట్టి వాళ్ళు రిపేర్ చేయించినట్టున్నారు మనమే చేపిస్తే ఒకసారి మన దగ్గర ప్రయత్నం ఉంది కూడా రెండు మూడు ట్యూబ్లైట్లు తీసుకొచ్చి అనుకుని కూడా ఒక ఎలక్ట్రిషియన్ పట్టుకొచ్చి చేయించుకుందాం రెండు మూడు వారాల క్రితం మనకు ఆ తలంకి వస్తలే వచ్చింది కానీ వచ్చిన వచ్చిన రోజే నెక్స్ట్ డేనే మీరు చేయాలా ఈయననే కాదు నేను కూడా సరే నేను దూరం గురించి ఏదో చెప్పుకుంటానండి నేను కరెక్ట్ నేను దూరం మీరు పక్కన ఉన్నారు కానీ మీరు తెలుసుకోవచ్చు కదండి కానీ మనం అందరం చేయాలి నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా నేను కానుకలు ఖర్చు కానుకలు సేవకి ఇస్తా ఎవరన్నా సేవకు పోతున్నట్టే కానుకలు ఆ కానుకలు సేవ కొరికే పరిమితం ఎవరికి ఎవరన్నా సేవ పోతున్నారంటే చెప్తే నేను నా కారణం మీకు ఇచ్చేస్తాను ఇంకా మీరు ఎవరికి అడగకపోతే అది అక్కడ అనాథాశ్రమం ఉంది కదా అనాథాశ్రమకి వెళ్ళిపోతే అంటే మన మన మన సాహసంలో కొంతమంది తగ్గడారు నీకు తెలుసు బ్రదర్స్ మంచి సేవకులు మంచి వాక్యం ప్రకటించి అనేక ప్రాంతాలను నాత పట్టిన వాళ్ళు లోకంలోకి వెళ్తారు ఎందుకు నువ్వు నీ రాజ్యాన్ని కట్టుకుంటున్నంత కాలం నీకు సమస్య మనము మన సొంత రాజ్యాన్ని కట్టుకుంటలేము అందుకే మనకి ఏం చింత ఉండదు కష్టాల పాలైన వాడిని మనం ఆదుకోవాలా మన బాధ్యత నీ శక్తి కొలది ఆదుకో అంతే శక్తికి మించి నువ్వు ఆదుకోలేవు ఈ విషయం అర్థం చేసుకోండి నీకెంత శక్తి ఉంటే అంతనే ఆదుకో నీ శక్తికి మించి నువ్వు ఆదుకోలేవు ఎందుకంటే నువ్వు కూడా ఉండాల సేవలో కొంతకాలం కాబట్టి క్యాలిక్యులేట్ ఏ రూపకంగా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయాలా ఆ సేవకులకి అంటే గ్రామంలో పోతే చాలా కష్టకరంగా ఉంటది ఆ పాస్తళ్ళ జీవితానికి పిల్లలకి సరి ఆహారం పెట్టుకోలేరు పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేరు అది నీకు కలగాల ఆడు చూసినప్పుడు వాడు చెప్పేంత వరకు నువ్వు ఆగద్దు నీకు కలవాల కుటుంబం పరిస్థితులు ఏమున్నా ప్రవ్వ నేనేమన్నా సహాయం చేయగలనా ప్రవ్వా అని ఒక అర్థం చేయాల వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు దేవుడు నీకు ప్రేరేపనిస్తే పోయి చేసేసి ఇచ్చేసి పోయి రావాలను పిల్లలను చూసినప్పుడు వాళ్ళకి పోయి నువ్వు మంచి ఆహారం కొనియలేదు ఎందుకంటే ఆ పిల్లలకి చాక్లెట్లు కూడా కొనియలేదు కాబట్టి మీరు పోయినప్పుడు సేవలో ఆ పిల్లలకి ఏమన్నా ఇవ్వాలా మీరు కాబట్టి మీకు ఈ విషయాలు నేను ఎన్ని ఎన్నిసార్లు చెప్పినట్టు ఇతరుల వల్లే మీరుండద్దు ఇతర పాస్టర్ల లాగా మీ సేవ కాదు ఇస్తే తీసుకుందామా అన్న బుద్ది ఆ పాస్తలది కొంత కష్టమే నేను చెప్పడం కానీ నేను ఎవరు పేర్లు తీసుకుంటలే కాని మన సేవ ఏంటంటే మనం గొప్ప పాసలము గొప్ప ప్రవ చెప్పు చెప్పుకుంటలేం మనం ఆయన సేవకులం త్వర్స్ ఇవ్వాల విదేశీయులుస్తే మనమే రివర్స్ మనకి పిలిపియాలా అటువంటి సేవ నువ్వు ఎన్నుకోవాలా నీ జీవితంలో అటువంటి ఆసక్తి నీకు ఉండాలా కాబట్టి కోరుతున్నాము ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఓ విషయం దీనికి ముందు ఇది చూడక ముందు ఒక విషయం ఈ లోకపు పుస్తకాలు లేక ఈ లోకపు మత గ్రంథాలు ఒక పేజ్ తర్వాత ఇంకొక పేజ్ ఇంకొక పేజ్ తర్వాత ఇంకొక పేజ్ చదువుతనే అర్థమైతే కానీ బైబుల్ అట్లా ఉండదు ఎందుకో తెలుసా ఆయన సమయాన్ని ముందుకు వెనకలికి ముందుకు వెనకలికి తీసుకెళ్తాడనే విషయాన్ని మనతో మాట్లాడింది ఆయన దృష్టిలో టైం అట్లా ఉంటది అమ్మా ఒక కాలం వస్తున్నది అది ఇప్పుడే వచ్చిన్నది కాబట్టి అది ముందుకు పోతుంది వెనకలికి వస్తుంది ఈ రోజుకు వస్తుంది ఒక పది సంవత్సరాలు ముందు పోయి మళ్ళీ ఈ రోజుకి వస్తాయి ఆయన దృష్టిలో అట్లా ఉంటుంది సమరస్కృతితో మాట్లాడండి ఆ విషయం అట్లా ఇంకా కొన్ని స్థలాల్లో కూడా మాట్లాడింది ఒక కాలం వస్తుంది మీరు ఎక్కడ కూడా దేవుణ్ణి ఆరాధించారు ఎక్కడ కూడా దేవుని ఆరాధించారు దేవుణ్ణి ఆరాధించే ఆత్మతోను సత్యంతోను ఆరాధిస్తారు కాబట్టి దానికి అది స్థలానికి సంబంధించింది కాదు ఈ రోజు ప్రపంచం అంతటా క్రైస్త స్థలం గురించి మాట్లాడుతారు పలాని స్థలంలో దేవుని ఆర్దించాలా ఫలాని స్థలంలో దేవుని శిపించాలా మేము పచ్చాలా కానీ ఒక దినం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది అని అది సమరసీత రెండు సంవత్సరాలు రెండు మీరు ఎక్కడ పోలసం లేదమ్మా గెరిజిమ్ పర్వతం మీద మీరు ఆర్ధించవాలి దేవుణ్ణి నాకు తెలుసు ఇసెరిసలేం లో ఆరస్తున్నారు దేవుణ్ణి మీరు ఆ పర్వతం మీద ఆధిస్తారు కానీ మీరు ఆ పర్వతం అంత పైకి ఎప్పుడు ఎక్కాలా పిల్లల్ని నువ్వు నీ కుటుంబం అంతా అంత పైకి ఎప్పుడు నువ్వు అలా పోయి దేవుని ఆర్దించడం అది కిచితనం అది ప్రకృతి సహజమైంది నలభై రోజులు ఉపాసముండి పరిగెత్తాలినా అంత దూరం గడ్డం పెంచుకొని పొత్తుండే చలగాలికి చలికాలం స్నానం చేసుకుని అంత దూరం పరిగెత్తాలనా బరువులు మోసుకుంటూ పరిగెత్తాలనా అది శరితమైంది ఏ రూపకం కూడా ఆత్మీయమైన జీవితం కాదు కాబట్టి బైబుల్ మట్టుకు మరి విశేషంగా మనం ప్రకటనప్పుడు మొదటి అధ్యాయం తర్వాత రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం తర్వాత మూడో అధ్యాయం అనేది సీరియల్ కాదు అది ప్రకృతి సాధ్యమైన చదువు కానీ ఆత్మీయమైనది ముందుకు వెనకలికి వెనకలికి ముందుకు వస్తాడు లాస్ట్ పేజ్కి పోతే మళ్ళా కొన్నిసారి మధ్య పేజ్కి వస్తాం మళ్ళా ముందు పేజ్కి వెళ్తాం మళ్ళీ లాస్ట్ పేజ్కి వెళ్తాం ఈ ఈ సీక్రెట్ మీరు అర్థం చేసుకోండి ప్రాణవ గ్రంథము సిస్టమేటిక్ గా రాయబడింది కాదు ముందు రాయబడలేదంటే ప్రభు చెప్పిడు మనకి అది ముందుకు వెనకలిపోతుండదు ఫైన్ కాబట్టి కొన్ని లాస్ట్ పేజ్ లో ఉంటాయి అది ఆరంభం కావచ్చు अड्डन मुझे पेजको अभी भाग मेंवि प्रगणन ग्रंथम स्टेपे लेकिन ऐप्ड पुस्तक आने की कल दर्शन आते आयुकी ये दर्शन एपड़े अब पत्रिका आ चापर रा अयर अट बैलपा पड़े काबिश प्रणन ग्रंथ परण अद्था लक्षा नल्ब न లక్ష నలభద్ నాలుగు వేల మంది సంబంధించిన అధ్యాయం అది సూర్యుని ధరించుకున్న స్త్రీ లక్ష మంది సాధించం అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మనము ఏడవ అధ్యాయానికి అక్కడ కూడా ఉంటది లక్ష నాలుగు ఏడవ అధ్యాయంలో ఉన్నది పైన అధ్యాయంలో ఉండదు పైన అధ్యాయంలో ఉన్నది ఏడాధ్యాయులు ఉండదు కాబట్టి వెనకకి ముందుకు వెళ్తేనే కానీ అది కంప్లీట్ అర్థం కాదు మనకి ఆ విధానం మనం నేర్చుకోవాలి నుంచి ఈ రోజు నుంచి ఆరంభం ఇప్పుడు చూడండి జకర గ్రంథము చివరి భాగంగా వచ్చినప్పటికీ దేశంలోని పదమూడవ అధ్యాయంలో పన్నెండో అధ్యాయంలో ఇస్తాయి కదా జకర గ్రంథం పదమూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిదిలో ఒకసారి చూడండి పాత కాలపు చివరి పుస్తకము పదమూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిదిలో ఏముందంటే దేశమంతట జనులలో రెండు భాగంలో వారు తెగవేబడి చత్తురు అంతటా దేశమంతటా జనులలో రెండు భాగంలో వారు తెగవేయబడి చతురు మూడవ భాగము వారు శేషిస్తురు అంటే మిగిలిపోతారు శేషము అంటే చివరికి మిగిలిన వారు అర్థం చివరికి మిగిలిన వారు అంత ఫిల్టర్ చేసినాక మిగిలిన అని అర్థం శేషం అంటే ఇంగ్లీష్ లో శేషం ఏమంటారు అంటే రెమ్నెంట్ అంటారు కొన్ని ఇంగ్లీష్ మాటలు మీకు తెలుసుకోవాలా రెమ్నెంట్ రెమ్నెంట్ అంటే రిమైనింగ్ మిగిలినది చివరిది చివరిగా మిగిలిపోయిన భాగం కానీ క్రైస్తవ సంఘం మిగిలిపోయినది విడవడ్డది అది క్రైస్తవ బోధ మిగిలిపోయినది విడవబడ్డది విడబడ్డవాడికి శ్రమ ఎత్తబడినవాడు ఆశీర్వదింపబడ్డవాడు విడబడ్డవాడు చపించబడ్డవాడు కాని మన ప్రభు నోటి ధర చెప్పిండు విడబడ్డవాడు ఆశీర్వించబడ్డవాడు ఎగిరిపోయినవాడు చెత చెతతో సమానం జల కొలిపోయను కొలిపోవడం అంటే ఎదురు ఈ లోకం అంత భయంకరమైన మోసం నాలుగు వందల సంవత్సరాలుంచింది ఈ బోధ అంతకుముందు ఆ పుస్తకాలను ఎక్కడుందా బోధ పాత్ర నిజ కాలంలో ఒక్క ప్రవచనం ఉందా ఎత్తపడే సంఘానికి సంబంధించింది ఒక్కటి లేదు ఎవరు చెప్పలేడు ఇప్పుడుగా నేను ఎంతో కాలం నుంచి సేవకులతో మాట్లాడుతున్న ఈ ఎక్కడ నుంచి చూపించాడు ఒక బ్రదర్ వచ్చి నేను చాలా ప్రాంతాలలో విన్నాను బ్రదర్ మంచిదే బ్రదర్ నేను కూడా విన్నాను మీలాగనే నేను చాలా పుస్తకాలను చదివాను బ్రదర్ నేను కూడా చాలా పుస్తకాలను చదివాను నేను సినిమా గురించి నేను చెప్తున్నా ఎత్తపడే సంఘానికి సంబంధించిన సినిమాలు చూసా నేను ఒకటి కాదు ఎన్ని సినిమాలు ఉన్నాయి కదా సార్ మీకు ఎత్తపడ సంఘానికి సంబంధించిన సినిమాలు క్రైస్తవులు చూసిన సినిమాలు అబద్ధ బోధలు ఉన్న కాలంలో అదే కరెక్ట్ అనుకోని నేను ఎత్తబడ సంఘానికి సంబంధించిన సినిమాలు చూసినా దాని గురించి ఎన్నో ప్రకటించిన నేనంతా తప్పని తెలుసుకుని ప్రభు నేను క్షమించినైనా నేను అబద్ధాన్ని ప్రకటించాను ప్రవ్వా నేను ఇప్పుడు కరెక్షన్ చేసుకుంటున్నాను ఇప్పుడు కాబట్టి నేను ఇప్పుడు కరెక్ట్గా ప్రేమతో ఒక సిస్టర్ వచ్చి మీరు అప్పుడు ఒకరిగా చెప్పారు ఇప్పుడు ఇంకా ఇక్కడే ఇక్కడ పట్టిన సవాల్ చేసిందని మీరు మీరు ఆ రోజు అట్లా చెప్పారు వాక్యం ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు వాక్యం అంటే ఎంత జాగ్రత్తగా ఎంత క్షుణ్ణంగా ఆమె వింటుంది పరిశీలిస్తుంది అర్థం చేసుకోండి నేను చెప్పిన ఆ చంద్రశేఖర్ సచిపోయింది ఈ చంద్రశేఖర్ వేరే దాని తర్వాత కొంత కాలం తర్వాత ఆమె కూడా మాయమైపోయింది ఇక్కడ రాట్లేదండి చాలా పాపం కుటుంబ సమస్యలు కావచ్చు పిల్లలు పెద్దవాళ్ళే కూతున్నారు కాబట్టి ఆమె రావడం పనిచేసింది కానీ ఎప్పుడు కాలంకి వచ్చినప్పుడు మేము ప్రార్థన చేస్తుంటాం వాళ్ళ గురించి జ్ఞాపకం తీసుకుంటా నేను ఈరోజు ఎవరి గురించి ప్రార్థించాలా ఏ బ్రవారి గురించి ప్రార్థించాలా ప్రవా ఎవరి కష్టంలోనో చూపించు ప్రవా నేను ప్రార్థిస్తాను అలా గురించి అంటే చూపిస్తారేనా కష్టాలను చూపిస్తాడు ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థనకి చాలా పవర్ఫుల్ ఉంటాయి వెళ్ళి ఎన్ని అద్భుతాలు చేస్తుంటారు చెప్తాంటారు ఫోన్లు చేస్తున్నాడు ఇట్లైంది అట్లైంది ఇట్లయింది అట్లైంది అట్లయింది అద్భుతాలు చేస్తాడు దేవుడు అంతకొరికే కదా మనం ఈ లోకంలోకి వచ్చాం ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెళ్లిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరతును బంగారం శోధించినట్లు వారిని శోధించును వారు నా నా నామములను బట్టి మొర పెట్టగా నేను వారి మొరను ఆలకించను ఆయన శోధిస్తాడు బంగారం ను శోధించినట్లు వారిని శోధించును అంటే శ్రమల గుండా పోలిస్తాను అందుకే ప్రభు ప్రార్థన నేర్పిస్తే మమ్మల్ని శోధనలోనికి తేక దుస్తును అని ప్రార్థించమన్నాడు ఎవరన్నా అటువంటి అవగాహనతో ప్రార్థించా ప్రభు ప్రార్థన అందరూ శ్రమల పాలు కాబోతున్నారు కాబట్టి అటువంటి శ్రమల నుంచి మేము పోకుండా మమ్మల్ని తపించు ప్రవ్వా అంటే మమ్మల్ని ఆ గొప్ప గుంపులకి వెళ్ళి బయట తీసుకుంటారా ప్రవ్వా అని ప్రార్థిస్తున్నారు కానీ తెలియకుండా ప్రార్థిస్తున్నాడు నువ్వు తెలిసి చేసిన ప్రార్థన తెలియకుండా చేసిన ప్రార్థన ఆయనకు తెలుసు వీడు తెలియకుండా ప్రార్థన చేస్తుండ్రు కాబట్టి నేను తప్పించాలా ఎట్లా తప్పించాలా నువ్వు చేస్తున్న ప్రార్థన నువ్వు తెలియకుండా చేస్తున్న ప్రార్థన సమర స్త్రీతో మాట్లాడుతున్నామ్మా మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు మేము తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం అందుకే రుచి చూచిగా గుడ్డిగా ప్రార్థన చేసేది కాదు గుడ్డిగా మనం ఆరాధించేది కాదు రుచి చూచి ఆరాధించాలా నేనేదో చెప్తున్న మీరు గ్రహించి మీరు వ్యక్తిగతంగా వీటిని రుచి చూడాలా వ్యక్తిగతంగా వీటిని అర్థం చేసుకోవాలా ఎవడో చెప్తున్నట్టు పాసననేది కాదు మీరు వ్యక్తిగతంగా ఆయన సందేహ సమయం గడిపి ఉపాస పుట్టున్నారు ఎప్పుడన్నా వాక్యాల పెరు ఒంటి ప్రవ ఇవి నేను అర్థం చేసుకోవాల ప్రవా నాకు కష్టపడుతుంది కాలం ముగించక ముందు నా యవన కాలం ముగించక ముందు నేను బుద్ధాపైకి రాకముందు నా కంటి చూపు చల్లక ముందు నేను వీటన్నిటిని అర్థం చేసుకోవాల శక్తి మందగిళ్లకు ముందు వీటన్నింటినీ అర్థం చేసుకోవాలన్న ఆసక్తి నీకు కనిపించాల సేవ జీవితంలో అర్థం ఏం చేస్తున్నావు కదా ఎవరో పరిగెత్తా నువ్వు ఎడ పరిగెత్తున్నావు మార్తలాగా పరిగెత్తున్నావు అనేకమైన పనులతో నలుచిపోతున్నావు నువ్వు దాన్ని మరి ఉత్తమ మీద వెళ్తున్నది ఆయన కాలయుద్ధం గురించి నీ నాన్న ప్రవచించలేదా అంటాను మార్తా టైప్స్ నీ నాన్న రోగులు స్వస్థపరచలేదా నీ నాన్న ధైర్యంలో కొట్టలేదా నీ నాన్న ఇది చేయలేదా అది చేయలేదా మార్తా మార్తా రెండుసార్లు హెచ్చరిస్తున్నావు మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులు తలసిపోతున్నావు ఏదో ఆచారబద్ధంగా మతపరంగా చేస్తున్నావు ఏదో పబ్లిక్ మీటింగ్స్ చేయాలా పదహారు చేయాలా మూడు రోజులు ఉండాలా మూడు రోజులు చేయాలా వాళ్ళిట్లో అజ్ చేయాలా వీళ్ళిట్లు ఇది చేయాలి ప్రోగ్రామ్ ఇది నీ ప్రోగ్రాం నా ప్రోగ్రామ్ వేరే నా ప్రోగ్రాం చూస్తావా ఇక్కడ ఉంది నా ప్రోగ్రామ్ అందరూ మరణించబోతున్నారు నువ్వేదో చేస్తున్నావు లోపల అందరూ మరణించబోతున్నారు నా ప్రోగ్రామ్ ఏదో నీకు తెలుసా వాళ్ళు మరణించకుండా ఉండాలంటే నువ్వు ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలా నీ ప్రోగ్రామ్ లో నువ్వు పోతున్నావు దినాలు ఆచరిస్తున్నావు వత్త దినం లో నియామక దిన ఏర్పరచుకుంటున్నావు కానీ నా ప్రోగ్రాం నీకు అర్థం కావట్లేదు నా ప్రణాళిక అర్థం కావట్లే రక్షణ ప్రణాళికనికి అర్థం కావట్లేదు గొప్ప జనం మరణకాండ భయంకరమైన తీర్పు వాళ్ళందరినీ తప్పించాలా అంటే నువ్వు ఈ వాఖ్యాన్ని అర్థం చేసుకోవాలా వీళ్ళందరూ శోధింపబడబోతున్నారు బంగారం ను నేను వారిని శోధించును వారు నా నామంను బట్టి మొరపెట్టగా ఎప్పుడు శోధనలు వారు నా నామం మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును అంతవరకు ఎందుకు మొరపెట్టలే అంత సుఖంగా ఉందంటే వాడు మొరపెట్టాడు శ్రమోస్తే మొరపెడతారు కష్టం వస్తేనే మరో పెడతారు అంతవరకు ఎవరికి ప్రభావం అవసరం లేదు ఏదో ఆచారబద్ధంగా చేసుకొని పోతా ఉంటాం ప్రార్థన అంతేగాని రోషంతో పౌరుషంతో వేదనతోని హెచ్చరింపు శక్తి కానీ నీకు ప్రార్థాన వస్తా ఈ నుంచి ఎప్పుడు రాదు నీకు శ్రమ వస్తేనే కష్టం కానీ నేను కాదు ఎప్పుడు ప్రార్థన చేస్తా హృదయంలో వేదన ఉంటుంది భయంకరమైన వేదన ఉంటుంది ఏదో కోరుకున్నా ఏడుపుచ్చేస్తాను ఏమో అయిపోయింది అన్నట్టు నేను ఒకే బస్ కూర్చుంటాను బస్ పని పెట్టిను ఎక్కడికి ఏడుపుచ్చేస్తా కి నీళ్ళు వచ్చేస్తూ ఒంటరిగా కూర్చునే ఏడుపు వచ్చేస్తా ఎందుకు ప్రార్థన చేస్తుంది యోగించిన ప్రార్థన అనుభవనకు ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట అర్థమయమైంది అది విన్నాం గాని మనం అట్లా ఎప్పుడు అట్లా ప్రార్థన చేస్తామా అంటే ఎంతగా వేదన ఉప్పొంగుతుంది అది దొంగ ఉప్పొంగి ఆయన బ్లడ్ వెజల్స్ అన్ని బ్లాస్ట్ అయిపోతున్నాయి బ్లడ్ వెజల్స్ అన్ని పగిలి ఆ చెమట గ్రంథులు చెమట గ్రంథులకి వెళ్ళి చెమట రావాలా ఆ గ్రంథులు పగిలి రత్తం వస్తున్నాయి అంతగా వేదనతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు గొప్ప జనం చూస్తే ఏడ్చిడు కదా ఆ ప్రార్థన మనకు వస్తుందా మనం పాట పాడితే నెలమెలగా పాట వాడతాం నీ హృదయ అంతరంగంలోకి పాట వస్తుందా పాట పాడితే ఆయన సృష్టికర్త ఆయన అంటే ఎంత గంభీరంగా సృతించాలా గంభీర తాళంలతో ఆయన స్థుతించడం వాక్యం నువ్వు పాట పాడితే గంభీరంగా రావాలా ఆయన మహిమపరచడం కోసం నోట్ల నోట్ల నోట నోట్ల మాట్లాడుకోవద్దు మనం నోట నోట్ల ప్రార్థన చేసుకోవద్దు గంభీరంగా చేయడం నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన ఆయన సమస్త సృష్టికి మూలకారకుడు కదా ఆయన మయమపరచడం అంటే సిగ్గుపడుతూ మయమపరచమా గంభీరంగా మయమపరచడం నేర్చుకోవాలి గంభీరంగా పాడడం నేర్చుకోవాలి మనం నోరు విఫీ నేను నోరు మూసుకొని మౌనంగా ఉండలేదు కీర్తనకారుడు నలభై అధ్యాయంలో ఆయన సమాజంలో ఆయన నీతిని సత్యని నేను ప్రకటించిన అంత ధైర్యంగా ప్రకటించిన అంత గోల్డ్గా ప్రకటించాడు దాని సిగ్ సిగ్గుపడేవాడు కానీ సిగ్గుపడేవాడు ఎట్లా సింహాన్ని జీవించిండు తెలుగుబడిని ఎట్లా చంపిడు గొలియార్ ఎట్లా చంపిడు ఆయన సిగ్గు నుంచి బయటకు వచ్చిండు భయస్థుడు కాబట్టి వాళ్ళ నైన్ ఆయనని రాజ జాబితా చేయలేదు తన అన్న తన తమ్ముళ్ళ అన్నలందరూ సైనికులు దావిదు దావుది సైన్యంలో చేర్చలే వీడు చిన్నడు వీడు మెతక వీడు యుద్ధానికి పనికిరాడు అని కానీ వాళ్ళ అనర్ల కంటే గొప్ప గెలిచింది అయినా తరబి పొందిన వాళ్ళందరికంటే గొప్ప యుద్ధాలు గెలిచింది ఆయన ఎందుకంటే చూడు గొర్రెల్లల్ని కాక్ష కాయాలా అన్న ఆసక్తి గెలవాడు నాకు నా తండ్రి అప్పచెప్పిన పని ఏది గొర్రెలం ఒక్క గొర్రె కూడా తప్పిపోవద్దు అదే ఆయన జీవితం అటువంటి హృదయని దేవుడు చూస్తాడు వీడు ఒక్క గొర్రె కూడా తగ్గిపోయకుండా కాపాడండి కాబట్టి ఇటువంటి వాడు దేశానికి రాజైతే ఈ దేశంలో ఒకరు కూడా తగ్గిపోడు అది దేవుని ఏర్పాటు కాబట్టి అటువంటి ఆత్మీయమైన చిహ్నాలు మనం చూపిస్తుంది దేవుడు ఇప్పుడు మనం ప్రాణ గ్రంథాలకు వెళ్తున్నాం పదహారవ అధ్యాయము పంతొమ్మిది ఒక ఒక పట్టణం గురించి మాట్లాడుతుంది ఇక్కడ జక్ర గ్రంథము పాత నిబంధన ముగింపుకు సంబంధించింది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఆత్మీయ ఇస్తాయాలంటే దేవుని బిడలే పాత నిబంధనలు కూడా శారీరకమైన ఇస్రాయల్ ఉన్నది ప్రొత్త నిబంధనలు కూడా శారీరకమైన ఇస్రాయల్ ఉన్నది పాత నిబంధనలు కూడా ఆత్మీయ ఇస్రాయల్ ఉన్నది ప్రొత్త నిబంధనలు కూడా ఆత్మీయ ఉంది ఇస్రాయల్ అనేది ఒకటే గుంపు ఆది పాత నిబంధన కావచ్చు కొత్త నిబంధన కావచ్చు కానీ ఈ రోజు క్రైస్తవ సంఘము రెండు గుంపులుగా విభజించారు ఇస్రాయల్ వేరే క్రైస్తవులు వేరే కానీ దేవుని దృష్టిలో క్రైస్తవులు అనే పదమే లేదు పదం కాబట్టి దేవుని దృష్టిలో ఆత్మీయ ఇస్రాయల్ లేక దేవుని ఇస్రాయల్ అని పేర్కొని పేరు ఇప్పుడు చూడండి పంతొమ్మిదవ వచనంలో ప్రణంలో పదిహేడవ వర్షంలో చూడండి ఏడవ దూత తన పాత్రను వాయు మీద వాయు మీద మండలము మీద కుమరింపగా సమాప్తమైనది అని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయము లో ఉన్న సింహాసనం నుండి ఇది మందిరం గర్భాలయం అంటే మందిరం కదా గర్భాలయం అంటే మందిరం మందిరంలో ఒక శబ్దం అని చెప్తున్నాడు అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టాను మూడు మూడు చూడండి ప్రతినిధి పరంగా చెప్పండి మెరుపులు ధ్వనులు ఉరుములు కాబట్టి ఈ మెరుపు ఏంది ఈ ధ్వని ఏంది ఈ ఉరుము ఏంది ఇవి అర్థం చేసుకోవాలా ఇప్పుడు చెప్పను నేను ఇవన్నీ స్థిరంగా ఒక్కొక్కటి చెప్తాం ఇది ఎంతకాలం పోతా నాకు తెలియదు మెరుపు అంటే ఏంది ధ్వని అంటే ఏంది ఉరుము అంటే ఏంది ఆ మూడు అర్థం కాకుండా గుడిగా చదువుకుంటామేనామనుకోండి అది పోయింది నీ లైఫ్ లో ఆ పదాలు వెళ్ళిపోతాయి మన నువ్ ముస్లింలు అయినాకనో చనిపోయే దశలను ఎవరో చెప్తుంటాడు స్టేజ్ మీద అంత లాంగ్ సైకిల్ అయితుంది కాబట్టి ఈరోజు వాటిని నువ్వు ఎత్తుకోవడం ప్రయత్నించాల మెరుపు అంటే వెలుగు మన ప్రభుకి సాదృష్టం ఆయన ధ్వని ఆయన స్వరానికి సాదృశ్యం ఉరుము ఆయన చివరి ఆజ్ఞి చివరి వార్నింగ్ ఉరుము అంటే వార్నింగ్ యుహను సువార్తలు మనం చూస్తాము ఆయన ఆ వెచ్చని నేను ప్రార్థన చేస్తా ఉంటాడు శిష్యులు కూడా ఉంటారు అక్కడ ఆ పస్కా పండగ టైంలో ఇది జరిగింది ఆయన ప్రార్థన చేస్తూ తండ్రి నిన్ను నువ్వు మహిమ పరుచుకోను అని ప్రార్థన చేస్తాడు అప్పుడు ఒక పెద్ద ఉరుము ఉరుము వినిపిస్తాడు శిష్యులు అంటే ఉరుము అనుకుంటారు యోహాను యోహను ఆ ఆ ఆ వచనం రాసినప్పుడు అది ఇతరులకు ఉరుములాగా వినిపించింది కాని తండ్రి స్వరము గురించి అక్కడ చెప్తాడు నేను ఇంతకు ముందు మహిమపరచుకున్నాను నా నామాన్ని ఇక మీదటను మహిమపరచుకుంటాను అని అంటాడు ఆరు ఆ ఉరుము యొక్క పరమార్థం కాబట్టి ఇంతకు ముందు కూడా నేను మహిమపరచబడ్డాను అంటే పాత నిబంధన మాట్లాడుతున్నాడు ఒక తరం ఇక మీదటను నేను మహిమపరచుకుంటాను నా నామాన్ని అంటే మన తరం మన కాలం కాబట్టి సమాప్తి యుగ సమాప్తి సమాధి కాబట్టి ఉరుము అన్నప్పుడు మన ప్రభు యొక్క స్వరం ఈ విషయం బాగా మెరుపు అంటే మన ప్రభుకి సాదృశ్యం ఆయన వెలుగుకి సాదృశ్యం ధ్వని ఆయన స్వరానికి సాదృశ్యం ఆయన శబ్దానికి సాదృశ్యం బూర ఆయన స్వరానికి సాదృశ్యం హెచ్చరిక సాదృశ్యం కావలివాడ బూర ఊదుము కాబట్టి బూర ఊదినప్పుడు నువ్వు వినకపోతే నీ మీద అమాంతంగా తీర్పు పడుతుంది మీ మీద అమాంతంగా ఈ లోకపు సినిమా నీ మీద పడబోతుంది అందుకే నేను హెచ్చరిస్తున్నాను కాబట్టి బూర అనేది హెచ్చరిక సంబంధించింది వాక్యానికి సంబంధించింది బోధానికి సంబంధించింది ఫార్టీ సంబంధించిన జేమ్స్ టాంగ్ నంబర్స్ తోనే వ్యక్తిత్వం ఇవన్నీ మనం అట్లా క్లియర్గా వదిలేసేది కాదు ప్రతి పదాన్ని మనం చూడాలి ఎందుకంటే మన కాలంలోనే ఇది మనకు ఈ పుస్తకం విప్పబడింది అని విశేషస్తాను లేకపోతే మనకు అర్థం కావు ఎవరు విప్పగలరు ఈ గ్రంథం గొర్రెపిల్ల తప్ప ఎవడు నిప్పలేడు వ్యూహాను ఏడుస్తామంటాడు ఎవడు దీని ఇప్పడానికి ఒప్పలేడు అంటే ఎడవకు ఈ లోక పాపం నిర్మితమై వధిపబడ్డ దేవుడి గొర్రెపిల్ల ఒక్కడే యోగ్యుడు దాన్ని విప్పడానికి మన బంబి ఆ పుస్తకాన్ని విప్పుతాడు విప్పినప్పుడు వాటిలో ఉన్న అన్ని మనకు కనిపిస్తాయి ఎందుకంటే మనం ఆయన పక్షంగా ఉన్నాం అతను ఎవరు చూస్తున్నాం ఆ పుస్తకంలో ఆయన పక్షంగా గొడతలు ఎక్కడ పోతే మనం అక్కడ పోయినాం కాబట్టి ఆయన ఎక్కడ పోతే మనం పోయి నిలబడితే ఆయన చూపిస్తుంది ఇప్పుడు చూడండి ఈ పుస్తకం లేవుండో ఇప్పుడు చూడండి ఈ పుస్తకం లేవుండో ఇప్పుడు అడుగుతుంది మన కాలంలో అదే నువ్వు పొద్దున్న లేచి బైబుల్ చూడు ఇప్పుడు ఏముంది ఈ పుస్తకంలో అని మాట్లాడుతున్నాడు దేవుడు కాబట్టి సరే ఇప్పుడు నేను ఈ విషయాన్ని మీకు చూపిస్తాను చూడు అప్పుడు మెరుపులు ధ్వనులను ఉరుములను పుట్టెను పెద్ద భూకంపము కలిగెను కాబట్టి భూకంపం దేనికి సంబంధించింది గొప్ప జనము మనానికి సంబంధించింది మనం ధనించిన కొంతకాలం కింద ఇవి మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అతి మహాభూకంపము కలగలేదు అది అంత గొప్పది కాబట్టి భూమి కంపించడం అంటే లోకం ఒకేసారి నెరవేరుతుంది ఇది ప్రకృతి సహజమైన భూకంపం అని కుట్ారు సునామీ సుమాత్ర అనే ఆ ఇండోనేషియాలో ఒక ఉండేది స్థలం ఇప్పటిక ఉంది ఆ సుమాత్ర ఆ ద్వీపాలవి ఏమంటారు పట్టింది ద్వీపాలు ఇంగ్లీష్ లో ఐలాండ్స్ అంటర్ ద్వీపాలే కదా ద్వీపం అంటే ఐలాండ్ అంటారు ఇంగ్లీష్ లో ఐలాండ్ సెంటర్ ఐల్ సెంటర్ యాక్చువల్గా ఐలాండ్ ఇంగ్లీష్ లో ఐలాండ్స్ అనర్ ఐల్ సెంటర్ ద్వీపం ఆ సుమాత్ర అనే ద్వీపంలలో లేక ఐలాండ్ లో ఐల్స్ లో పెద్ద భూకంపం జరిగింది ఎక్కడ అంటే సముద్ర గర్భంలో సముద్ర గర్భంలో భూకంపం అంటే సముద్ర నేల ఉంటది కదా నేల చీల్తు నేల చీల్తే భూమి ఆకర్షణ శక్తి శక్తి కార్మల్ భూమి ఆకర్షణ శక్తి అంటే ఏం చేస్తుంది కదా ఇట్లా పడేస్తే గాలిలో ఉంటదా ఉండదు కరెక్ట్ అక్కడే పడుతుంది ఎందుకంటే ఈ భూమికి ఆకర్షణ శక్తి పెట్టింది దేవుడు చరిత్రలో న్యూటన్ అనేవాడు ఐజక్ న్యూటన్ అనేవాడు పుట్టి ఆ భూమి ఆకర్షణ శక్తి గురించి కనుకొని అందరికి చెప్తాడు అది ఎక్కడుంది ఎందుకుంది అది ఏం చేస్తారు దాని వల్ల లాభాలు అని చెప్పేవాడు అక్కడ పుడతాడు ఆయన పుట్టేంత వరకు రహస్యంగా పెడతాడు దేవుడు అది పెట్టింది చరిత్రలో ఐసర్ ప్యూటన్ అనేవాడు క్రైస్తవుడు మంచి దేవుని భక్తుడు ఆయన కనుకోండు భూమి ఆకర్షణ శక్తి ఆపిల్ పైన పడింది పైనుంచి ఎందుకు పడింది మనమంతా ఆపిల్స్ పడుతుంటే చూస్తున్నాము మన జీవితంలో మాడికాయలు పడ్డాయి మన జీవితంలో ఇంకేమో జామకాయలు పడ్డాయి చెట్ల మీద నుంచి ఏ రోజు కూడా అర్థం చేసుకోలేదు ఎందుకు పడుతుంది నువ్వు పైకి ఏ వస్తువు విసిరేసినా బాలు విసిరేసినా కిటికొచ్చి పడుతుంది కానీ ఈ రోజు అనుకున్నా ఎందుకు పడుతుంది అని ఆయన ఒక్కడనుకున్నాడు దేవుని బిడ్డని ఆయన కూడా ప్రణగ్రంథాన్ని ప్రణవగ్రంథాన్ని విశదీకరించి రాశాడు ఆయన ఆయన చివరికి చనిపోకము ఐజక్ న్యూటన్ బైబుల్ బైబుల్ కామెటరీ రాసి ఐజక్ న్యూటన్ ఎవరు తెలియదు సైంటిస్ట్ ఈరోజు క్రైస్తలకు తెలియదు నేను గ్యారెంటీ ఇస్తా తెలియదు ఐజక్ న్యూటన్ అనేవాడు చాలా గొప్ప సైంటిస్ట్ ఈ లోకంలో కానీ అతను అది భూమి ఆకర్షణ శక్తి గురించి ఎన్నో రాసిండు పుస్తకాలు రాసి సూత్రం రాసి చివరికి ప్రగణ గ్రంథాన్ని రూపకంగా విశదీకరించింది అంత మంచి ఒక్కరు సరే ఆయన ప్రకృతి సహజంగా ఇంటర్ఫియ చేసి అవన్నీ గురించి కానీ మనకంత లేదు ఎన్నో పుస్తకాలున్నాయి నీ జీవితం ఒకటే అవకాశం ఎంతో గొప్ప పుస్తకాలు రాసింది దేవుని బిడ్డలు కానీ నీకు ఒకటే లైఫ్ టైం ఆపర్చునిటీ ఎన్ని పుస్తకాలు చదవడం నాకైతే ఆసక్తి నా కాలం ముగించుకోక ముందు నేను అవన్నీ పుస్తకాలు చదవాలని ఐ సైట్ ఉన్నంత కాలం అవి చదవాలన్న ఆసక్తి నాకు ఎప్పుడు చదువుతాట నేను అవకాశం దొరికిందంటే చదువుతాను బస్సులో కూడా నేను వేస్ట్ చేయమంటా టైం అందరూ చౌల హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాళ్ళంతా ముసం వచ్చిన మాట నేను మటుకు అవి చదువుకుంటాను పుస్తకాలు ఇవాళ నేను ఒక పుస్తకం చదవాల డిసైడెడ్ అంతే ఒక గొప్ప దేవ తన తన సేవని ఎట్లా కొనసాగించుకోడు లైఫ్ లో అటువంటి పుస్తకాలు చదవలేదు వాళ్ళు ఎంతగా ప్రయాసపడి వాళ్ళ కాలంలో ఎట్లా సేవ చేసింద్రు అన్న పుస్తకం నేను చదువుకుంటా అది నాకు ఇన్స్పిరేషన్ నేను కూడా అట్లా జీవించగలనా వాళ్ళకంటే ఇంకా గొప్పగా నేను జీవించగలనా ప్రభు ప్రభు నామాన్ని స్థిరపరచడం కొరకు నేను ప్రయాసపడగలనా చాలా కఠినంగా చెప్తున్న విషయం అంటే ఒక రకమైన ఆత్మీయ రోషంతో చెప్తున్న ఈ విషయం నేను మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పే విషయం మీ టైం అంతా వృధా చేసుకుంటున్నారు మీరు లైఫ్ లో మీరంటే నేను నీ గురించి మాట్లాడుతున్నాను ఈ వాక్యం ఎవరు కొడుకో ప్రపంచంలో మీ టైం అంతా వృధా చేసుకుంటున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు అన్న సన్నిధి నిలబడ్డప్పుడు ఏం చేసినావు నా గురించి అంటే తల మంచుకుంటావు నా నువ్వు ఏం చేసినావు విలోపంగా నీకు అన్ని తర్వాత ఇచ్చిన మంచి నాలెడ్జ్ ఇచ్చిన మంచి హెల్త్ ఇచ్చిన మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినా అన్ని మంచిగా ఇచ్చినా మంచి కుటుంబం ఇచ్చిన మంచి తల్లిదండ్రులు ఇచ్చినాను మంచి భర్తలు మంచి బాధనిచ్చినాను అన్ని నీకు నువ్వు ఏం చేసినావు రిక్త హస్తాలతో నచ్చినావు అంటవా ఎదిగో ప్రవ్వా ఇవి తీసుకొచ్చిన ఎన్ని ఎన్నో దర్శనాలు ఎన్ని ఎన్ని సార్లు మాట్లాడతారు ఎన్ని ఎన్నో విషయాలు దేవుడు చూపిస్తాడు నాకు దర్శన రీతిగా కలర రూపకంగా వాక్యపరంగా ఆయన స్వరం ఏం తీస్తుంది ఎన్నెనో చూపిస్తాడు దేవుడు పరలోకంలో ఏం జరుగుతున్నాయి ఎవరిని ఈ లోకంలో ఏమైనా చూపిస్తున్నాడు మళ్ళీ మీరు ఎందుకు నేనేదో నేనే చూడాలనేసి అనుకోవట్లేదు మీరు అందరు చూడాలి తపనస్తాను కానీ మీరు వరకు క్షేమైన ఆహారం కూడా కష్టపడుతున్నారు అది నశించిపోయే ఆహారమే రోగపూరితమైన దాని గురించి మనం కష్టపడుతున్నాం ఈ లోకంలో పొద్దున సాయంత్రం వరకు వేస్ట్ చేస్తున్నాం నీ పనివాడు జీతానికి జీతానికి పాత్రుడు దా లూకా శివార్తలో ప్రభు మాట్లాడతాడు ఆయన సేవలో ఉంటే ఆయన నిన్ను పోషించాడా ఖచ్చితంగా పోషిస్తాడు ఒక ఒక స్టూడెంట్ ఉండేవాడు నాకు మంచి మంచి చాలా మంచివాడు ఎల్వి ప్రసాద్ పెద్ద మేనేజర్ ఉండే తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోయి అక్కడ పెద్ద మేనేజర్ అయ్యిండు మళ్ళా హైదరాబాద్ వచ్చి ఇప్పుడు పెద్ద కంపెనీలో మేనేజర్ ఉన్నాడు వాళ్ళనైనా కొన్ని సంవత్సరాలు కష్టపడి యవనా కాలం నుంచి సేవ చేసిన వాడు కానీ ఊరు తిరిగి ఊర్లలో కష్టాలు పడి సేవ చేసేది భారవర్త వారి పిల్లలలో ఒకడు సేవకుడు కాలే నేన అట్లే కాదు బయ్ మీ నైన్ అంత గొప్ప సేవకుడు కదా మరి మీ ఇంట్లో ఒక్కడోడు సేవకుడు రాలేకపోయింది అంటే ఏ చెప్పకన్నా నా స్టూడెంట్ అన్న అన్నాను కదా సార్ సారాన్ని పిలుస్తాడు అందరి ముందు సారని కూడా పక్క వచ్చి అన్నంటాడు ఎందుకంటే క్రిస్టియన్స్ కదా అన్న తమ్ముళ్ళు అట్లా అన్న అంటాడు చెప్పకనా ఆ కష్టాలు నేనైనా పడిస్తా మా అయినా పడిన కష్టాలు నేను చూసిన కళ్ళారా తినని తిండి లేక బట్టలు లేక స్కూళ్ళకి చినిపోయిన బట్టలు సంచి పుట్టుకొని అంత కష్టాలు పడిపోయినా అన్నా నేను ఇప్పుడు అవన్నీ నేను చేయలేదు మా అయినా చేసేది చాలు అవును మీనైనా చేసాడు నేనైనా ప్రతికాలం పొందుకుంటాడు ఆయన రాజ్యంలో మరి నీకేమొస్తుంది నాతో మాట్లాడింది తో ఈ లోకంలో ఆనందించేవాడు ఆ లోకంలో ఎట్లా ఆనందిస్తాడు క్రిస్టియన్ టీచింగ్ అదే ఈ రోజుల్లో ఆయన సమృద్ధిగా ఆశ్రయించినగాక ఆశ్రదమే ఆత్మీయమైంది అన్నప్పుడు ఆశ్రదము కార్లకి బిల్డింగ్ లకి ఆస్తి అంత సంపాదించింది అనుకుంటుంది క్రైస్తవ జీవితం మీ ఆస్తి అంత సంపాదించుకోవాలి ధన వ్యాభావంతో కూడిన క్రైస్తవ జీవితం మీ ధనము ధనము అంత డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బే వారి ఆహారం వారి కడుపే వారి దేవత వారి జీవితమే వారి దేవత వారి పాస్తరే వారి దేవత వారి చర్చే దేవత వారి కుటుంబాలే వారి దేవతలేకండి ఈ రోజు క్రైస్తవ జీవితం బహు కష్టంగా ఉంది అరవశ అది ఊహిస్తే అసత్యంలో ఉన్నవాడు ఏమేమో వెతుక్కుంటున్నాడు పనులకు సంబంధించిన విషయాన్ని సత్యంలో ఉన్న నువ్వు వాటిని వెత్తలేని ఇస్తున్నావు ఈ రోజు ఐహికమైన విచారణ చేత కొట్టుకొని పోతున్నా నువ్వు పొద్దున్న నా కుటుంబాన్ని ఎంత సంతోషపరచాలా నా భర్తని ఎంత సంతోషపరచాలా నా భార్య ఎంత సంతోషపరచాలా నా తల్లిదండ్రులు ఎంత సంతోషపరచాలా ఇన్సిడెంట్ గాని నాకంటే మీరు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాను మీరు నాకు పాత్రులు కాదని యోహన్ మత పదాన్ని మాట్లాడలేదని నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్న మీరు నాకు పాత్రలు కాదన్నాడు ఫినిష్ మీ టైం పెళ్లి కుమార్తె లెవెల్ నీకు ఇచ్చిండు అది నువ్వు పోగొట్టుకున్నావు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆయన లెవెల్ కి రాలిగా పోతున్నావు అందుకే క్రీస్తు నిపుణులు నడుచుకున్న ఎందుకు చెప్పిండే ఆయన ఆయన పెళ్లి ఆయన బాధలాగా నువ్వు ఈ లోకంలో ప్రధానం చేయబడ్డవాడు చేయబడ్డదనము ఆయన పెళ్లి కుమార్తెకి పెళ్లికి సిద్ధపడాల్సింది పోయి నువ్వు ఆయన లెవెల్ నుంచి దిగిపోతున్నావు ఆయన కాళ్ళ కింద పడిపోతున్నావు నన్ను క్షమించి ప్రభు దశకు దిగిపోతున్నావు చివరికి వచ్చాయి నీ లెవెల్ అక్కడ పెడితే నువ్వు ఆయన నుంచి కిందికి నీ అంతటా నువ్వే అంటే వాడు గుంజుతా ఉంటాడు వాడు నీ కాళ్ళు గుంజుతాటాడు కిందికి ఇంకటి వాడు పడిపోయి మళ్ళీ ఎవడు పై కోనియాడు అంటే పలవరాజలో కోనేడు పైన ఎక్కడ ఉంది పలవరాజు కాదు వాడు ఎట్టి పోస్తే దేవుడు సైజు నుండనియకుండా కింది గుజ్ తా అంటాడు అపవిత్రతతో నాతో ప్రభు ఈ విషయం మాట్లాడు ఆత్మ విలేతరం పడుతుంది లోపల క్రైస్తవ సంఘాలలో అంటే చూపిస్తా కూడా ఏలి కుమారు ఏలి కుమారులు ఇద్దరు పాస్టర్స్ కదా ఏలి కుమారులు మందిరం పేరు వచ్చిన స్త్రీలతో విభచన చేసేవాళ్ళు దేవుడు మనతో మాట్లాడండి युग समाप्ति अतनेचार फिफ्टी वन पर्सेंट युन स्टेटर्स व्यभिचार फिफ्टी वन पर्स अंत मेजारी अच्छा मेजारी मेजारी स्टेटोग्रफी बोम बोम साहित्यार्षा जी ते भार्य पास्टर्या నా భర్త కిచ్చికిచ్చిగా చెప్తున్నారు వాక్యము చర్చలో ఎందుకు అంటే రహస్యంగా అన్ని బొమ్మలు చేస్తుంది ఇంటర్నెట్ లో కంప్యూటర్ లో చెత్త చదారం చూస్తున్నాడు ఆదివారము వాడు వాక్యం చెప్తే దయ్యపు వాక్యం దేవుని వాక్యం చెత్త చదారం నింపుకున్న వాడు హృదయంలోకి ఎట్టి పరిస్థితుల్లో పరిశుభ్రత రాదు వాడు వాక్యం చెప్తుంది మోసకరమైన వాక్యం ఉంటుంది అట్లా వాడిని గుంజేస్తుంది నేను ఏం చేయాలా నేను అతన్ని విడిచిపెట్టలేను ఎందుకంటే ఆమె ఏడుస్తూ చెప్తుంది ఆ పాస్టర్తో ఆ పాస్టర్ సాక్ష్యం నేను విన్నా ఎంతగానో ఏడుస్తూ నేను చాలా కాలం భరిస్తున్నా సంఘం అంతా చిన్న అయిపోతుంది ఆయన మార్చుకుని అంటున్నాడు నాతో జీవితం మార్చుకోంటే నేను మార్చుకుని నా వల్ల కాదంటున్నాడు నేనేం చేయాల అతనితో నేను జీవించలేకపోతున్నాను నాకేమో డైవోర్స్ అంటే ఇష్టం లేదు ఎందుకంటే బైబుల్లో డైవోర్స్ లేదు స్త్రీ పురుషులు ఒక శరీరం వాక్యం నేను విడిపోవడానికి వీలేదు నాకు తెలిసి వాక్యం కానీ నేను అతనితో ఉండలేను కూడా అపవిత్రతలో ఉన్న వ్యక్తితో అపవిత్రంగా ఉండలేను నేను అతన్ని విడలేకపోతున్నాను ఉండలేకపోతున్నాను నన్ను ఏం చేయబోతావు అని ఆ పాస్టర్ తను మాట్లాడితే ఆ పాస్టర్ ఏంటంటే నేను ప్రార్థన చేశాను తను మాట్లాడుతాను అని వచ్చాడు ఇంటికి డినర్ గించింది భారవత్ని నీ ఈ విషయం అర్థం చేసుకోండి నేను ఎందుకు ఆ పుస్తకాలు చదువుతాను నీకు అర్థమవుతుంది ఇప్పుడు ఆ పుస్తకంలో ఆ పాస్తర్ ఆ రాసింద ఆ సాక్ష్యం గొప్ప సేవకుడు అన్న పేరు అమెరికన్ పాస్టర్ ఆయన గురించి నేను చాలా చదివిన ఆయన ఆయన ఇంటర్నెట్ లో ఆయన నైన్టీన్ సెవెంటీ మొత్తం యూరోప్ యూరోప్ అంతా చనిపోతే వాక్యము ఆయన బయట సరిగిస్తున్నాడు చర్చ నేను వినిపించిన వాక్యం తప్పు అని రుజుపరిచింది పబ్లిక్ లో సరేమో సరే ఆయన పేరు నాకు నోటికి వస్తుంది సత్య జ్ఞాపకం వస్తే చెప్తాను ఆయన టెన్త్ పాస్టర్ పేరు నోటికి వస్తుంది టెన్త్ కోస్ట్ చర్చ్ లో వర్క్ చేసుకుంటూ కానీ వాళ్ళు ఎవరిని దేవుని చేత నడిపిస్తారు ఆ సంఘం నాకు ఎటువంటి చర్చ అవసరం పాచిట్స్ పెట్టానికి బయట వెళ్ళిపోయి గంటలు గంటలు ఉపాసం ప్రార్థన చేస్తే దేవుడు అనట నీకు ఫలాంటి సిటీ ఇచ్చిన పోరాడు ప్రాంత సేవ చేస్తాను ఆ సిటీలు అడుగు పెట్టంగానే డ్రగ్ ఎడిక్స్ మాదక ద్రవ్యాలకి బానిసలు ఎప్పుడైనా వాళ్ళ మధ్యలో సేవ ఆయన పేరు ఎందుకని ఆయన గ్యాంగ్ సెంటర్ కదా గ్యాంగ్ లీడర్స్ గ్యాంగ్ లీడర్లకి శువార్త ప్రకటించింది పోయి కత్తులు పెట్టి కరెక్ట్ కత్తులతో కొట్లాడుకుంటారు చూసినవా ఆ గ్యాంగ్ పోయి సేవ చేసి గ్యాంగ్ లీడర్లను మార్చుకున్నా సేవలు గ్యాంగ్ లీడర్స్ కూలీకారులు గొప్ప సేవకులైన ఆయన సేవలు అదే చర్చిలో కూర్చొని భాష వర్షం వరం పూజ నాకు అనేసి భాషలో టైం పాస్ చేసి ఆయన గ్యాంగ్లకి సువార్త ప్రకటించకపోయేవాడు ఆయన అనేకులని గొప్ప సేవకులను తయారయేవాడు ఆయన చనిపోయాడు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితమే చనిపోయింది గొప్ప సేవకుడు ఆయన గురించి కూడా నేను ఒక పుస్తకం చేసినప్పుడు ఆ పుస్తకంలో ఇవన్నీ విషయాలు రాస్తున్నాయి కదా ఎంత కష్టపడి దేవుడ మాట్లాడి బ్రహ్మ నాకు ఈ మంచి మదరం కట్టాలని ఉంది అంటే నీకు సినిమా థియేటర్ ఇస్తాను అంట ఆ సినిమా థియేటర్ చాలా కాస్ట్లీ సినిమా థియేటర్ అందులో మన ప్రభుకి వ్యతిరేకమైన సినిమాలు నడిచేవి అంటే ఆ రోజుల్లో ఆయన ఉపాసంలో ప్రార్థన చేసి నాకు ఇస్తాను కాబట్టి నాకు థియేటర్ అయితే ఒక రోజు నోటీస్ బోర్డు పెట్టినట్ట ఈ స్థలము అమ్మబడును అని కానీ పైసల్నే మీకు అర్థం చేసుకోవాలా దేవుడి సేవలో పైసలు ఎట్లు వస్తాయో దీన్ని ఇంగ్లీష్లో కింగ్డమ్ మ్యాథమెటిక్స్ అంటారు కింగ్డమ్ మ్యాథమెటిక్స్ అంటే నీకు తెలియదు నీకు తెలిసిన మ్యాథమెటిక్స్ ఏంటంటే వన్ ప్లస్ వన్ ఇజికల్ టు అది ఈ లోకపు మ్యాథమెటిక్స్ కింగ్డమ్ మ్యాథమెటిక్స్ ఎక్కడుందా ప్రసంగి చివరి భాగంలో ఉంది ఈ రా పర్మద్ గణిత శాస్త్రం గణిత శాస్త్రం అంట మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్లో ణితాస్త్రం అంటారు కదా పర్లోక రాజ్ జ్యేపు గణిత శాస్త్రం అంటే కొంత కష్టమే క్రైస్తలకు అర్థం చేసుకోవడం ఇదేం గణిత శాస్త్రం నాకు తెలుసు మ్యాథమెటిక్స్ అండ్ ఫార్ములాస్ అవన్నీ తెలుసు డివిజన్స్ మల్టీప్లికేషన్స్ మ్యాథమెటిక్ ఆపరేషన్స్ ఇవన్నీ నాకు తెలుసు క్యాలిక్యులస్ ఆల్ జీబ్రా చెప్తారు అవన్నీ నాకు తెలుసు ఇదేంటి కొత్తది జియోమెట్రీ ఇదేంది నువ్వు చెప్తున్నా అంటే నీటి మీద నీ ఆహారాన్ని వెదజలము అది తగిన కాలంలో నీకు తిరిగి వాసొచ్చు అన్నాడా కదా అదే కింగ్ మ్యాథమెటిక్స్ అది నీకు ఎప్పుడు అర్థం కాలే నువ్వు ఎప్పుడు దాన్ని ప్రయత్నించాలి నువ్వు నీటి మీద ఎవరైనా నీ ఆహారం ఎద చలినవా నీ లైఫ్ లా ఏం పిచి మాట్లాడుతున్నావు బ్రదర్ ఎవరన్నా అన్నం నీళ్ళ మీద వెళ్తాడా వంట వండిన అన్నన్ని తీసుకొని నీళ్ళని చల్తాడు నీళ్ళని వడేస్తాడు అది ప్రకృతి నువ్వు అర్థం చేసుకుంటున్న వాక్యం నీవు దేనికి సాదృష్టము ఆహారం దేనికి సాదృష్టం నువ్వు సువార్తని ప్రజలకి ప్రకటించినవా ఆహారం అంటే సువార్త దేవుని వాక్యం జీవాహారం ప్రకృతి సహజంలో ఆత్మలు అర్థం చేసుకో నీ దగ్గర ధనం ఉంటే నీ దగ్గర ఆసంతస్తులు ఉంటే పేదలకు ఇచ్చినావా ఎప్పుడన్నా ఏ రోజైనా నువ్వు ఒక అనాథాను ఆదరించినవా నీ లైఫ్ లో ఏ రోజైనా ఒక వివరాలను ఆదరించినవా నీ లైఫ్ లో నీకు అట్లా కూడా అర్థం కాలే వాక్యం సంపూర్ణంగా సత్యంలో నువ్వు సగం సత్యంలో కూడా రాలేకపోయినావు నువ్వు ప్రకృతి సహజంగా ఉంటే క్షయమైన ఆహారాన్ని సంపాదించుకుంటున్నావు క్షయ అంటే రోగం అది రోగం అంటే టీబీ ఇంగ్లీష్ లో క్షయమైన ఆహార గురికి కష్టపడితే నీకు రోగం రాదా మళ్ళీ నువ్వు అలసిపోతున్నావు స్ట్రెస్ అయిపోతుంది శరణం అంతా అనారోగ్య పాలైపోతుంది అది త్వరగా తన లైఫ్ ముగించుకుంటది నీ ఆయుష్ డెబ్బై ఏళ్ళైతే నువ్వు ముప్పై నాలుగు ఏళ్లకే సిక్ అయిపోతున్నావు ఈ లైఫ్ ఎందుకంటే క్షేమైన ఆహార గురికి కష్టపడుతున్నావు అక్షేమైన ఆహారం గురించి నువ్వు కష్టపడతలేదు క్షరమంతా రోగగ్రస్థంతో మనము కృషించిపోతున్నాం మన లైఫ్ ఎందుకంటే ఉత్తమమైన ఎందుకుంది మరియా నువ్వు మారతలాగనే వెళ్ళిపోతున్నావు లైఫ్ టైం ఇది అది ఇది అది అనేకమైన పనులు అనేకమైన పనులు పొద్దున లేస్తే ఐదు గంటలకు లేస్తే ఈరోజు ఏం చేయాలి ఈరోజు ఎక్కడ పోవాలా ఎక్కడ డబ్బు సంపాదించాలి ఎవరికి అమ్మాలా ఎలా ఇదే నీ లైఫ్ అంత నిష్ఫలమైపోయిన జీవితం మనం ఇప్పటికన్నా మేల్కోవాలా ఇప్పటికన్నా కష్టపడబోనని క్షమించిన ఆయన నేను క్షమే అహతరకే కష్టపడుతున్నాను ప్రభావ అపవిత్రత నుంచి నేను బయట తీసుకురా ప్రభావ క్రైస్తవులను యజమెలో ఆత్మ పట్టి పీడిస్తుంది తెలుసు ఫాస్టర్స్ ఫాస్టర్ అమ్మలు చెత్తగా మన దగ్గర మన ప్రాంతంలో మనకు తెలిసిన ఒక పాస్తరు భార్య తన విడిచి ఒక సభ్యుడితో వెళ్ళిపోయింది మన తెలిసిన సంఘాలే అని ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ వెళ్ళిపోయి ఎవరు తెలియదు పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా దర్పలేదు చివరికి ఒక కుమారుని కానీ తీసుకుని వచ్చింది అంత అపవిత్రతన ఇంకొక చర్చిలో ఒక పాస్టరు పెళ్లి గీడొచ్చిన పిల్లలు ఉన్నారు అదే ఏజ్ గల ఒక యవన స్త్రీతోని లేచిపోయింది ఆ భార్య ఏడ్చుకుంటా చెప్తుంది నా భర్త పాస్తరు ఇట్లా తయారైందని ఎన్ని సంఘాలలో ఇదే స్టోరీస్ ఏలి కుమారులు లాగా జీవిస్తున్నారు సేవకులు ఫాస్టర్ల పిల్లలు నేను చూసిన ఒక కాలేజ్ ఉంది ఇక్కడ నాకు తెలిసిన కాలేజ్ ఆ కాలేజ్ లో ప్రొఫెసర్స్ నాకు బాగా పరిచారు అన్న ఫాస్టర్ తయారు చేసే కాలేజ్ అది దాని పేరు చెప్పలేకు అర్థమైతే హైదరాబాద్ పెద్ద కాలేజ్ యాభై అరవై సంవత్సరాల నుంచింది ఆ కాలేజ్ అక్కడ ఫాస్టర్లు తయారవుతారు మూడు సంవత్సరాల ట్రైనింగ్ ఇస్తారు తాగుడు సిగరెట్స్ గడిచారం అంత ఉంటుంది పాస్టర్ల పాస్టర్లు తయారు కొంతమంది ఎంతో ఆసక్తితో దేవుడి సేవకుని కావాలని ఆసక్తి వచ్చారు కాలేజీకి పోయి అవన్నీ నేను ఎందుకు వచ్చిన ఇక్కడికి ఎందుకన్నా వచ్చేకడికి ఇండియాలో పెద్ద కాలేజీ బెంగళూరులో ఉంది పాస్టర్లు తయారు చేసే కాలేజీ అది పేరు నేను చెప్పాను భయంకరమైన వ్యభిచారం యవనస్తులు అంటే కాబోయే పాస్టర్లు కాబోయే పాస్తరం అంత వ్యభిచారం విలేతానం మారుతుంది యజబిల ఆత్మలక్కడ అంత పాపంతో కూడింది అటువంటి స్థలంలో అటువంటి దేశాలకు ప్రభు నిన్ను పెట్టిండు నువ్వేం చేస్తున్నావు నువ్వు ధైర్యంగా ఏమి చేయలేవు ఎందుకంటే నువ్వు కూడా కష్టపడుతుంది కన హాల్ కోరికే కాలం కష్టపడతావు చూడండి పంతొమ్మిదో వచ్చంలో ప్రసిద్ధమైన మహాపట్టణం ఎరుసలేం ప్రసిద్ధమైన మహాపట్టణం ఎరుసలేం బాగా అర్థం చేసుకోండి ప్రసిద్ధమైంది అంటే ప్రపంచమంతటా పాపులర్ ఈ దేశం ఈ ప్రసిద్ధమైన మహాపట్టణం ఏం జరిగింది మూడు భాగములు అయిపోయింది యుగ సమాప్తికి వచ్చినప్పటికీ ఎరుసలేము మూడు భాగములైపోయింది పాత నిబంధ కాలంలో మహాపట్నం ఏం తెలుసా అప్పటికి ఎరుసలేం కాదు బబులోను ప్రపంచమంతటా బబులోను గొప్ప పట్టణం గొప్ప దేశం దాని వైభవాన్ని దేంతో పోల్చలేకపోయిన వెనక దానికంటే కొన్ని వందల సంవత్సరాల క్రితము ఐగుప్తు ప్రపంచం నుంచి అందరూ ఆ దేశం బయట అంత గొప్ప దేశం ఇథియోప దేశము లేక కూష్ అంటారు దాన్ని ఈ బైబుల్లో కూష్ అంటారు ఇథియోపియ దేశాన్ని కూషి అందరూ అక్కడ పెట్టాలి ఇస్రాయల్ దేశంలో కరువు ఎందుకంటే ఐగుప్తుల సమృద్ధి ఉంది గొప్ప దేశం ఆ రోజున ఏసేపు తన అందములు అందరు చివరి వరకు అక్కడే ఉన్నారు కదా దాని తర్వాత ప్రభువు కూడా బాలుడుగా ఉన్నప్పుడు మన ప్రభు అతను ఇసుకోబడ్డాడు తెరవదు స్థలంలో తర్వాత తిరిగి వస్తారు అవన్నీ మనం గెలిసిన విషయాలే ఎవడన గానీ అయగుప్త బోయేట అంతా సంపూర్ణంగా ఉండేలా ఇసల్ ఫైవ్లే సాక్ష్యం ఇస్తారు దాని ప్రాంతంలో ఉన్నప్పుడు మాకు మంచి ఆహారం దొరికింది ఈ అరణ్య మాకు సంపదవా మోసే ఆ దోషేను ప్రాంతంలో మేము తెల్లగడ్డలు తిన్నాము మాంసము సమృద్ధిగా తిన్నాము వాడికి కడిపే వాడి దేవత వారికి అక్షయమైన ఆహారం ఇష్టం లేకుండే ఆహారం లేదు తెల్లగడ్డలు కావాలా అంటే ఉల్లిగడ్డలు కావాలా ఉల్లిగడ్డలు తినలేరు కదా దునియాన్ని క్రైస్తవ జీవితం గురించి అట్లేదు సమృద్ధిగా ఆహారం అవన్నీ ఇచ్చి ఆయన నిన్ను శోధిస్తాడు కానీ నువ్వు గ్రహించలేని స్థితిలో ఎందుకు ప్రభు నాకు ఎందుకు ప్రభు ఈ శ్రమ అంటున్నావు కానీ ప్రభావ నాకు ఇది తగిందే నన్ను శిక్షించిన తగిందే ప్రభా అని సరి ప్రభావం రోషంగా నిలబడతాను ప్రభు పరిశుద్ధంగా జీవిస్తాను మీరు పరిశుద్ధులు ప్రభావ యువసేపు ప్రార్థన నాకు చాలా ఇష్టం పొత్తిపర్ భార్యత అంటాడు ఏమంటారు తెలుసా మీకు తెలుసా పొత్తిపర్ భార్య అతని మీద కన్నేసినప్పుడు ఏమంటారు తెలుసా యువసేపు మీరు ఎప్పుడు చదవలేదా దేవునికి మరియు పరలోకానికి విరోధంగానే నీ పాపం ఎట్లా చేయగలను నేను చెయ్యను నేను చనిపోతంగానే నీ పాపం చెయ్యను నీకు వచ్చింది ఎక్కడంటే అవకాశం మాట్లాడే అప్పుడన్నా నీ జీవితంలో నాకు వచ్చింది నాలుగు సార్లు వచ్చింది ఇప్పుడు కాదు పెళ్లి కాకముందు కూడా వచ్చింది నాకు ఎందుకంటే నేను పెద్ద పెద్ద స్థలాల్లో పనిచేసిన వాడిని పెద్ద పెద్ద కాలంలో పనిచేసిన వాడిని కాబట్టి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే దుష్టుడు ఆ రీతిగా దూరుతాడు ఆ నీళ్ళలో దూరిని శోధిస్తాడు నువ్వు ఆ దశలో ప్రభు కొరకు జీవించింటే నిన్ను ఎంత ఉన్నత స్థితికి లేవలేత్తట్టాడు దేవుడు యువసేపుని లేపిండట్లా సెకండ్ గొప్ప దేశమైన అయ్యక్తికి సెకండ్ కింగ్ అంటే సెకండ్ మినిస్టర్ హైలీ పవర్ఫుల్ మినిస్టర్ గా తయారించిన దేవుడు యోసేపర్ని ఎందుకు ఆయన తీర్మానించుకోడు నేను పదయాగిలలో ఒక ఆగి ఉల్లంఘించాను నీ పొరుగు ఏది ఆశించకూడదు వాడి గొడ్డునే గాని వాడి వస్తువునే గాని వాడి ఆస్తులే గాని వాడి బార్యనే గాని వాడి పని గాని అని ఉంది వాక్యం పదయాగలలో నేను ఆ పదయాగే ఎట్లా ఒలంఘించాలో అపరి ఇంకా పదయాగేలేవు కదా యువసేపుకి పదయాగలు ఎక్కడున్నాయి మోసే తర్వాత వస్తుంది నాలుగు వందల సంవత్సరాల తర్వాత జరిగింది ఆ కథ యువసేపు తర్వాత నాలుగు వందల స్టోరీ అది అంటే నాలుగు సంవత్సరాల స్టోరీ అది నాలుగు సంవత్సరాల ముందు పదయాగలు లేవు కానీ ఆయనకి ఎంత తెలిసింది ఆత్మలో ఉన్నగాడు కదా ఆయన మీద దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టి వాటిని గ్రహించగలిగండి నీలో ఆత్మ లేదు కాబట్టి గ్రహించలేకుంటున్నావు ఈరోజు అంతే అందుకు నీకు అవసరం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఆయన ఆత్మలోనే నువ్వు వెలుగుతా ఉండాలి అందరూ ఆత్మలో వెలగండి అని పాటవాడతారు మీరు దాని ఏం లాభం ఈ రోజు కూడా నువ్వు ఆయన ఆత్మకు అవకాశం లేకుండా ఆత్మని వేధిస్తూ నువ్వు ఏడ్పిస్తున్నావు నీ జీవితం విధానం నుంచి నీ సేవ నువ్వు ఇంకా సేవ ఇక్కడ చేస్తున్నావు కానీ విస్ఫలమైపోతావు నీ జీవితం అంతా క్షేమైన దాని కొరకు ప్రయాసపడుతూ ఏం సాధించ చివరికంటే ఏం సాధించలే దుఃఖంతో అవి ఉంది వాక్యం ఈ లోకస్తును దుఃఖంతో ఏడ్చుకుంటూ ఆనందించున్నారంట తన స్త్రీలు ఎంతో సంతోషంగా తీసుకున్నారంట लोकस्थ लो दुख तो एपड़ इंटी तीस मुद्द पनीर बेड़ी तीन अट का ते प्रीडो न्षयम आहार कष्ट एड्स ता नहार्ट मूल पूछ प्रात सीवन मूल प्रां बिड़ता दिन बिर्यानी मूल प्रात शरण उोगग्रस्तम दवसरमू आकली आकली दिन మూడు ప్రాంతాల్లో బిర్యానీ పెట్టినా మూడు ప్రాంతాల్లో ఇంత తింటావు ఇంటింత తినవు ఈరోజు ఇంటింత తినే చెడగొట్టుకోరు అందరికీ మొన్నొక ఒక బ్రదర్ చెప్తున్నాడు ఇక్కడ అందరికీ రోగాలే అందరికీ డయాబెటీస్ అందరికి హార్ట్ ప్రాబ్లమ్స్ అందరికి బీపీ అంత క్రిస్టియన్ స్విమ్ ఏం సాక్ష్యం అది కాబట్టి మన సాక్ష్యం చెడిపోకుండా ఉండాలంటే నువ్వు ఇప్పుడు ఈ విషయం అర్థం చేసుకోండి చివరికి వచ్చేప్పటికీ కర్మగరాజం ఎట తయారైంది చూడండి ప్రసిద్ధమైన మహాపట్నము బబులోన్ గా తయారైంది అది మూడు భాగంలో అయిపోయింది దేవుని మందిరము దేవుని రాజ్యము మూడు భాగంలో అయిపోయింది ఈ రోజు ఈ రోజు బబులోన్ లేదు మీకు తెలుసు కదా పాత కాలంలో ఉండే వైభవంగా దాని రాజు నెబుకెజర్ మీరు పేరు వినరు లేదా దాని రాసే కదా బెల్ సాజరు వాళ్ళే కదా శత్ర అభ్యర్థులు ఎక్కడ పోయింది బబులోన్కి పోయి దాని ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉంది బొబులోని అది ఒక ఎడారిగా తయారైంది తీరొచ్చు బబులో లేదు ఆ పట్నం ఎక్కడో భూమిలో లోపల వెళ్ళిపోయింది ఆ పట్నం దాని ఎవరితో వాళ్ళ ఎవరు బయట తీసుకుని రావాలా ఎవరి వల్ల కాదది ఎందుకంటే ఒకప్పుడు అది ప్రకృతి సహజంగా ఉండే ఇప్పుడుంటే అందరు టూరిస్టు బయట వాళ్ళు క్రిస్ చేకి దానియాలు ఉన్న మందిరం జురాణకు బయటోళ్ళు శత్రగ్నేశక్ అభ్యంతగాలు ఏ అగ్నిగుండంలో వేయబడ్డరో ఆ అగ్నిగుండం జ్ఞానకు పోయి దాన్ని పోయి పూజించటోళ్ళు అట్లాంటివి కానియకుండా దాన్ని నామరూపాలు లేకుండా తీసుకునేసింది దేవుడు దానికి నువ్వు అంతే ఇంపార్టెన్స్ ఇస్తావా అని కాని ఇక్కడ బబులను గురించి రాయబడింది ఇక్కడ ఎక్కడుంది బబులను ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా సేవకులు ప్రపంచమంతట బబులు ఎక్కడుంది అది ఆత్మీయంగా అయిపోయింది అన్న విషయం కూడా గ్రహించలేసి ఆ మహాబగులు పట్టినము కూలు కూలేను రెండు సార్లు మార్తా మార్తా రెండు సార్లు అంటే రెండు గుంపులు తయారైపోతున్నారు మీరు మరియా లక్ష నలభై నాలుగు వేల మంది సాధన చేశాం మార్త మహాప్రసిద్ధి పట్టణమైన మై మూడు భాగాల్లో తయారైతుంది ఆ మార్త మూడు గుంపులుగా తయారైతుంది అందుకే మార్తా మారుతా అంటున్నాడు మొదటి రెండు గుంపులు నీకు తెలుసు సర్పంమితేళ్లు ఒక గుంపు రెండవ గుంపు గొప్ప అవి రెండు గుంపులు సర్పంమితేళ్లు కలిసి ఉంటాయి ఒక గుంపు అది మూడైనా గాని రెండైనా గాని ఒక గుంపులాగానే జీవిస్తాయి అవి గొప్ప జనము గుంపు అంటే మొత్తం మూడు గుంపులు రెండు గుంపులాగా కనిపిస్తాయి మనకి ఎప్పుడైనా గానీ అందుకే మార్తా మారుతా అంటున్నాడు నువ్వు అనేకమైన పన్ను తలిసిపోతున్నావు ఈ మూడు గొప్పలు అనేకమైన పనులు అలిసిపోతున్నారు ఎందో గొప్ప సేవ చేస్తా అనుకుంటున్నారు ఆయన వాడు చేసినంత పనికి రాందనేసి వాడు ఎప్పుడుగా ఇస్తాడు నీ నామన ప్రవచించలేదా నీనామన రోగులను స్వస్థపరచలేదా అంటే అద్భుతాలు చేసిన వాడు వాడు వాళ్ళ కృపారులు ఉన్నాయి ఆయన నీనామన దయ అన్ని కృపారులు ఉండి గొప్ప సేవ చేస్తాను అనుకుంటున్నాడు మీరు ఎవరో నాకు తెలియదు మీరు ఎవరో నాకు తెలదు మీ మీద నా పేరు లేదు మీ మీద రక్తం లేదు మరోసారి చూడు మీరు ఎవరో నాకు తెలదు నా దగ్గర పోండి మీ కొరకు కఠిన కఠినమైన స్థలము చీకటి స్థలము నియమించబడింది అక్కడి పోండి అతనే ఉంది వాక్యం కాబట్టి ప్రసిద్ధమైన మహాపట్నము మూడు భాగములు ఆయను కాబట్టి ప్రగానందము చివరి అధ్యాయంకు వచ్చినప్పటికి చివరి భాగం చివరి అంటే కదా ఇరవై ఒకటి చివరి అధ్యాయం ఇరవై రెండు చివరి అధ్యాయం ఇది పంతొమ్మిదవ అధ్యాయం కాబట్టి చివరి భాగం ప్రణాగంధం చివరి భాగంకి వచ్చినప్పటికీ కూడా దేవుని సంఘము మూడు భాగంలో అయిపోయింది ఒక భాగం ఎప్పుడు బయట ఉంటది ఎలిసం చూపించిన ప్రావు ఒక భాగం ఎప్పుడు బయట ఉంటది తక్కిన మూడు భాగంలో లోపలే ఉంటాయి మూడవ భాగానికి ఎప్పుడు అనుమానం ఇటుడల్లా అటుడల్లా ఇటుడల్లా ఇటుడాలా ఈ చర్చి విడిచిపెట్టిపోతే నా పిల్లలకి పెళ్లి ఎవరిస్తాడు ఈ చర్చి విడిచిపెట్టిపోతే నేను చచ్చిపోతే నా శవం ఎవరు పాత్ర ఇటుడల్నా అటుడాల నేను చేసేది తప్పు పనిలే కాని నేను వాళ్ళ కొరకు గాలిగా వస్తుంది చర్చికి నేను ప్రభు కోరిక వస్తున్నాను కదా చర్చకి అది నీ సొంతతలంపులు ఉపయోగించుకుంటున్నాను నువ్వు అనుకుంటున్నావు ప్రభు కోరిక వస్తున్నావు మనిషి అక్కడ ప్రభు ఉంటే కదా ఆ యాజకుడే తప్పిదం చేస్తుంటే ప్రభు ఎట్టుంటాడు అక్కడ ఆయన ఎట్లా ఆయన ఉక్కిరి బిక్కిరి అక్కడ అపవిత్ర స్థలంలో ఆయన ఉండలేడు ఆయన ఎంతో పరిశుద్ధుడు నిషిద్ధమైనది ఏది కూడా పర్లోక్రాజుల్లో ప్రవేశించలేదు నీలో ఎంత అపవిత్రున్నా కానీ నువ్వు ఎక్కడి పరిస్థితి పర్లోక్రాజులో పోలేదు కాబట్టి నీలో పరిశుద్ధత చాలా ప్రాధాన్యమైంది నేను సాయంత్రం నేను మా అమ్మతో మాట్లాడుతుంటే మా అమ్మ చెప్తుంది నాకు గెలది నాకు ఫస్ట్ టైం చెప్తుంది మా అమ్మకి తాత ఆయన గొప్ప సేవకుడు నేను ఫస్ట్ టైం విన్నాను నా లైఫ్ లో యాభై ఏళ్ళు దాటింది నా నేను ఈరోజు సాయంత్రం విన్నా మా ముత్తాత అంటే మా అమ్మ తరఫున ముత్తాత గొప్ప సేవకుడు అంట పోస్టల్ బెల్ట్ లో అదేదో పేర్లు చెప్పింది బద్వేల్ అనే ప్రాంతం అనుకుంటా బద్వేల్ ఎక్కడి దిక్కి బద్వేల్ ఒంగోల్ అటుది కా ఒంగోలు సైడా అక్కడ సేవ చేస్తున్నాడంట అనాథాలని అనాథల ఆశ్రమాలు అనిపించిందంట ఆ రోజులలో అంటే ఎప్పుడు 1910, టెన్ నైన్టీన్ ఆ ప్రాంతంలో అంటే దగ్గర దగ్గర వంద సంవత్సరాల మాట వంద సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇది మా ఆయన మంచి సేవకు అనేక ప్రాంతాల్లో పోయి సువార్త ప్రకటించిన ఆయన ఎంతో కష్టపడి సేవ చేసి అని మా అమ్మ చెప్తుంది మా అబ్బా అని చెప్తుంది అంటే అబ్బా అంటే ముత్తాత అని అబ్బా అటు రాయలసీమ దిక్కు అబ్బా అంటారు మా వాళ్ళంతా రాయలసీమ వాళ్ళు అన్నట్టు నాకా ఏం లేదు నేను అంత నాదే పూర్వీకులు కోస్తల్ బెల్ట్ మా తల్లిదండ్రులు రాయలసీమ నేను నాది హైదరాబాద్ అంత జమ అయిపోయింది నాలో కాబట్టి నేను అటోనీ కాదు ఇటోని కాదు అన్ని నాయ నీ పౌరసత్వము పర్లోక మంది ఉంది హైదరాబాద్ లో లేదు కదా ఉందా ఇండియా ఉందా నీకు ఆధార్ కార్డ్ ఉన్నంత వరకు నువ్వు ఇండియన్ అంతే కదా నీకు ఆధార్ కార్డు ఉన్నంత వరకు ఇండియన్ లేని నువ్వు శాశ్వతంగా ఇండియన్ అనే కాదు నీ పౌరసత్వం అక్కడ ఉంది నీ నేను అక్కడ ఉంది కానీ చాలా మంది ఈ పౌరసత్వమే మంచిది అనిపోయి ఇక్కడే ఉండిపోతున్నాడు అది ఇవ్వచ్చు చూస్తున్నాడు రైతు చేతున్న జరుగుతుంది అదే కాబట్టి ముగిస్తాం టైం వస్తా చెప్పండి టైం ఏంటో యస్వల గ్రంథంలో కూడా మనము ఈ గుంపుల గురించి ధనించినాం ఐదవ అధ్యాయంలో చాలా కాలానికి చాలా సమాచారాల క్రితం ఆ ఐదవ ఆధ్యాయుల యహస్క గ్రంథం ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో కొన్ని విషయాలు ధనిస్తున్నాం తీర్పు మధ్యలో ప్రజల మధ్యలో తీర్పు ఆరంభమైద్దని మనం చేస్తాం ఎనిమిదవ వచనంలో ఐదవ అధ్యాయం ఎనిమిదవ వర్షంలో తర్వాత కేతులు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ వాక్యం ధ్యానిస్తే మనం ముగించుకుంటాం వరని చదవండి పేతురచిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినం ఇప్పుడన్నా మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఏం ఇది చాలా కష్టము క్రైస్తవులకి అర్థం కావడం అది విన్నప్పుడు ఇది ఏంటి దేనికి సంబంధించింది ఇది నిజంగా నాకు సంబంధించిందా వాక్యాలన్నీ నా రాయబడ్డాయి అంటే నీకు సంబంధించింది నా రాదంటే నీకు కాదు గ్రంథ నావి అని ఒక పాట పాడటం చిన్నప్పుడు ఈ వాగ్దానాలన్నీ నావి మంచి నావి చెడ్డై నాయిగావా ఆశీర్వదలు నాయి షాపాలు నాయి కావా వాగ్దానాలని పాట పాడతావు వీటిలో ఉండే రాయబడ్డాయి అని నావే చెప్తావు మంచి అన్ని ఏర్కుంటావు చెడ్డ వదిలేస్తావా ఆశీర్వదాలు నాకు కావాలా ఆస్తుల నాకు కావాలా కష్టాలు నాకొద్దు రైతుల జీవితం కష్టాన్ని ధృన్నీకరిస్తుంది సుఖాన్ని సుఖానుభవాన్ని ఆశ్రయించింది ఏషావులాగా సుఖానుభవం అంత సుఖం కావాలా కష్టాలు ఇంత కష్టం వస్తే ఏడిస్తారు చదవండి పదిహేడు తీర్పు దేవుని ఇంటి యొక్క కాలము వచ్చి ఉన్నది వచ్చి చున్నదా వచ్చి ఉన్నది ఆల్రెడీ వచ్చేసింది తీర్పు దేవుని ఇంటి యొక్క కాలము వచ్చేసింది మన భాషలో చెప్పాలంటే వచ్చి ఉన్నది అంటే ఆల్రెడీ వచ్చేసింది ఫస్ట్ పనిష్మెంట్ చర్చికే అని అక్కడ అంత బాగా రాస్తే ఎవడు కూడా నేను అర్థం చేస్తాడు మా నాన్నెందుకు శిస్తాడు దేవుడు నన్నెందుకు శిక్షిస్తాడు దేవుడు ప్రణగంధం దానికి సంబంధించిందే ఈ లోకానికి ఏమైపోతుంది ఈ లోకంలో ఏమో జరగబోతుంది అనుకుంటారు గాని ఈ ప్రసిద్ధి పట్టణం మీద జరుగుతుంది అది ఎవడు కూడా ఎందుకంటే ప్రకృతి సాధ్యంగా చదువుతున్నారు అంతే కలిస్తేమో వీడు అబౌద్ద ప్రవక్త ఏమో వాడు అని పేర్లు పెడుతున్నారు కానీ అవన్నీ లోపల జరుగుతున్నాయి అని చూడరు ఇస్కర్ యోత్ యువత క్రీస్తు పక్షంగా ఉన్నదా లేదా చివరికి ఏమైంది విరోధి అయిందా లేదా ఎవడు అంత్యక్రీస్తు ఆయన తృడి తెచ్చిన వారే కదా అంటే ఇంగ్లీష్ లో యాంటీ క్రీస్ అంటారు యాంటీ అంటే వ్యతిరేకడు వ్యతిరేకస్తుడు అని అర్థం ప్రభుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ అంత్యక్రీస్తులే అది ఒక్కడు కాదు అది ఒక వ్యవస్థ అని మన సాగు మాత్రడే నిలుసం అది ప్రపంచం అంతటా ఒక వ్యవస్థ ఆయన మాటను తిరస్కరించిన వాళ్ళంతా ఆయన వినోధులే నా మాటను గై నన్ను ప్రేమించినవాడు నన్ను ప్రేమించేవాడు నా మాట గైకుంటాడు కాబట్టి ఆయనని ద్వేషించే ఆయన మాటను గైకొన్నారు కాబట్టి తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలము వచ్చి ఉన్నది ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఇప్పుడు మీరు చూస్తారు ఇది ఆరంభం ఇది ఎప్పుడు ఆరంభమైంది ఎన్ని ప్రాంతాలలో ఎన్ని చర్చెస్ కాల్చబడుతున్నాయి నార్త్ ఇండియాలో ఫుల్ గా చర్చిలు కాల్చిపోతున్నారు మీకు తెలుసా ఒక్కటి న్యూస్ కి రాదు ఎవరు చేయడు ఏ టీవీ ఛానల్ వాడు కవర్ చేయడు నాకు తెలుసు ఏ టీవీ ఛానల్ వాడు ఆ కాలిపోతున్న చర్చి బ్రాడ్కాస్ట్ చేస్తాడో ఆ టీవీ ఛానల్ వాడిని గాల్చేస్తారు నెక్స్ట్ డే ఆ స్టూడియోని మొత్తం గాల్చిపడేస్తారు ఎందుకు కాలుస్తారు ఎవరు కాలుస్తారు అనేది మనకు అవసరమే లేదు మనకు అవసరమైందంతా ఈ లోకంలో ఆ తీర్పుని దేవుడు ఆమోదించండు దేవుని ఇంటి యొక్క తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం కాలము వచ్చి ఉన్నది అంటే నీకు ఈరోజు అర్థమైంది కాబట్టి ఇప్పుడు వచ్చిందా అది ఎప్పుడు ఆరంభమైందని ప్రభు మాట్లాడుతున్నాడు మనకు అర్థమైంది మన కళ్ళకి ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు బాహాటంగా నెరవేరుతుంది నువ్వెక్కడ ఉన్నావు దాంట్లో ఉంటే మీకు కూడా తీర్పు అందుకే ఆ మహాభవలను పట్టణము పూలలు పూలెలు అని కొన్ని వరకు కొంతకాల ధ్యానిస్తాం మనం వచ్చారం మీకు చూపిస్తాం వాక్యం ఆ మహాబబులను పట్టణము ఇదే ప్రసిద్ధిగాంచిన పట్టణం కూలెను పూలను రెండు సార్లు చెప్తున్నాడు ఒకసారి కూలను అంటే సరిపోతుంది కదా రెండోసారి ఎక్కడుంది వాక్యం నీకు వచ్చేవారం చూసాం వచ్చేవారం చూసాం మహాబబులను పట్టణం కూలెను కూలెను ఒకసారి అంటే సరిపోతుంది రెండు సార్లు ఎందుకు అంటున్నాడు మార్తా రెండు సార్లు ఎందుకు అంటున్నాడు ఒకసారి అంటే సరిపోతుంది కదా మార్తా అంటే సరిపోదా మార్తా మార్తా అని రెండు సార్లు అనగా ఇవన్నీ ఉపమాని రిటైర్ చెప్పబడ్డ వాక్యాన్ని ఎందుకు రెండు సార్లు మాట్లాడుతున్నాడు ఎందుకు రెండు సార్లు హెచ్చరిస్తున్నాడు అవి రెండు గుంపులు సర్పంలోకి రెండు శాశ్వతంగా కూలిపోతాయి అందుకే కూలెను కూలెను కానీ మూడో గుంపుని శ్రమలకుండా బయట తీసుకొస్తాను శోధన శోధించి బయట తీసుకొస్తాను అప్పుడు నాకు మొర పెడతారు శ్రోవదంలో ఉన్నప్పుడు నాకు మొర పెడతారు అప్పుడు నేను వాళ్ళు మొరబెట్ట సుఖంలోని ప్రార్థనకి ఆయన స్పందించడు నాకు అందుకే నీకు సుఖం విజ్ఞాపన ప్రార్థన చేయడం నేర్చుకోండి ఇతరుల బాధను పంచుకొని ప్రార్థన చేయండి ప్రార్థన స్వామిస్తాడు అన్నిటికంటే స్పెషల్ ప్రార్థన అదే ఆయన దృష్టిలో ఇతరుల బాగోలు కూడా చూడమన్నాడు కాబట్టి నీ ప్రార్థన ఆ రీతి ఉండాలా నువ్వు అనేకమైన పనులతో అలసిపోతున్న ఈ రోజన్నా గుర్తు తెచ్చుకొని లేయి త్వరగసితపడు అటువంటి కృపా భాగ్యని ప్రభు మనకందరి కనుగ్రహించాలా నువ్వు ఏ వంతలో ఉన్నావో నీ వంతులో నువ్వు ఉంటావు అని ప్రభు మాట్లాడి మన వంతులో మనం ఉండాలా అంటే మనం అట్లా జీవించాలా ఎవడు గుంపులో వాడుంటాడు అంటే ఎట్లుంటది దాని నీ గుంపులో నువ్వు ఉన్నావు క్షత్రజ్ఞేష గో మీ గుంపులో మీరున్నారు సర్పం లారా మీ గుంపులో మీరుండండి తేళ్లారా మీ గుంపులో మీరుండండి గొప్ప జనమా మీ గుంపులో మీరుండండి ఎవడి గుంపులో వాడుంటాడు నువ్వెక్కడుంటావు ఓ పాట పాడటాడు ఏ గుంపులో ఉంటేవో గుడి తిరిగి తెలుసుకో అని పాట పాటలు వాడిన ఎన్ని సంవత్సరాలు ఏ గుంపులో ఉన్నావో గుడి నీకు తెలియదీరవచ్చు తండ్రి నీకు వందాలి ఈ వాక్యం చాలా కష్టతరమైంది ఆయన దాన్ని ప్రకటించడము దాని వినడము ఎంతో కష్టంగా ఉంది మాకు కానీ మీ హృదయము ఎంతగా వేదన పడుతుందో అది ఇప్పుడు మాకు అర్థమవుతుందైనా మాట్లాడుతున్న వాళ్ళ మేం కాదు వింటున్న వాళ్ళు కాదు మా ఆత్మలే దోషిస్తున్నాయి మీ ఆత్మ మాకు పక్షంగా ఉండి కానీ మూలుగులతో వీటిని ప్రకటిస్తుంది ప్రభు మీక యొక్క కృపాలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మాలోని అపవిత్రత తొలగించండి మేము మీ కొరకు ఏం చేస్తలేం అంత స్వార్థంతో జీవిస్తున్నాం ఒక్క ఆత్మ రక్షించలేకపోయినాం ముప్పై ఏళ్ళు వస్తున్నాయి నలభై ఏళ్ళు వస్తున్నాయి గానీ ఒక్క అనాధను ఆదరించలేకపోయినాం ఒక విధరాలకు కనికరం చూపించలేకపోయినాం అంత స్వార్థంతో జీవించినాం ప్రభు మీరేమో ఎంతో నిస్వార్థతతో మీ ప్రాణని మాకు ఖయాధనంగా పెట్టిన నాకున్న వాళ్ళే మీరే ఇచ్చినాయి కానీ ఏమి లేని దరిద్రం లాగానే జీవిస్తున్నాం ఫిజికలీ రిచ్ స్పిరిచువలీ పూర్ ఫిజికల్లీ పూర్ స్పిరిచువలీ రిచ్ గా కావాల్సింది భయం కొవ్వా మా జీవితాలు సరిచేయండి అయినా అధిక విచారణ మేము సిక్కబడుతున్నాం వాటి నుంచి మాకు విడుదల కల్పించండి సయ్య ఎవసేపు తీర్మానించుకోండి పరిశుద్ధంగా జీవించడానికి వరకు రోషం పౌరుషం కలిగి నేను ఎటువంటి అపమిత్రత పరిలోకానికి విరోధంగా నా ప్రభుకి విరోధంగా నేను ఎట్లా చేయగలను పిపర్ భార్య అని మాట్లాడుతున్నాడు ప్రభావ పరాయవాణి భార్య నేను ఎట్లా ఆశించగలను ఇది దేవునికి విరోధం పరాయవాణి వస్తువు నేను ఎట్లా ఆశించగలను పరాయవాణి ప్రాపర్టీస్ నేను ఎట్లా ఆశించగలను ప్రభావ అటువంటి శోదలను మమ్మల్ని ఇస్తారండి వాటిని మేము దూరం చేసుకోవాలి ప్రభా మా ఈ లోకంలోని దీన్ని మేము ఆశించేది ఎరికోపడుతున్నాం ప్రభు ఇదంతా లోకం ఈ లోకంలోని ప్రతి వస్తువు శపితమైంది ఇవి మాకొద్దు వాటి మీద మా మనసులు లేకుండా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు యొక్క వాక్యం మీద మేము కేంద్రీకరించుకొని వాక్యం సకలం చూడాలి ఎంతమంది చూడలేని స్థితిలో ఉంటుండగా మాకు చూపిస్తారు వీటిని వీటిని చూసి నేర్చుకుని మీ కొరకు జీవించే బిడ్డగా తయారు నాగటిపై చేయి వేసి వెనక చూడను అని వాగ్దారం చేస్తున్నారు గాని పక్కన చూస్తున్నాం వాడి పొలం పని వీడి పొలం పని వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు చూస్తున్నాం నా పొలం పని నేను మర్చిపోయినా దానికి క్షమించమని ప్రార్థిస్తాను ఏసయ ఇంకా అవన్నీ మేము చెయ్యాలనే సాయపడండి గొడపిల్ల ఎక్కడ పోతే అక్కడ పోవాలా మీరు ఎక్కడ మేము అక్కడ ఉండాలా సాయపడి నడిపించమని ప్రార్థిస్తాం మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క పరిశోధన ప్రతి చీకటి దురాత్మ అంధకార మంత్రశక్తులను యేసు పరిశుద్ధ నామాంన పాపలంలో బంధిస్తున్నాం బాలండి Lord Jesus, I give you all the glory to Lord, I magnify your name, I glorify thy name, we sanctify your name Lord. We rebuke all those evil spirits, darkness spirits, that filthy spirits in the mighty name of Jesus Christ. I command you to leave these bodies, leave this place in Jesus mighty name, hallelujah. Prabhu, ma sharalani ma jyutalani, meeku thirgi samponaga samarkinch putnam idhinam, patim swikarin chandi, parashuddha parchan, meekorku meem prithikaramena seva, vinayavayat maghkul galgi chayala, అటువంటి సేవకులుగా మమ్మల్ని తయారు చేసి రాకరకాల పరచుకోమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి